ప్రభావ నీకు వందనండి నమ్మదగిన దేవా కృపా కనకరం కలవడానికి స్తోత్రాలున్నాయన అద్భుతమైన మీ ప్రేమ మీ కనక్రమం మీ దయా దాక్షణ్యము స్తోత్రం ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఆదరించారు మరి కాస్త విరామం వచ్చిన పిటిని మా పిల్లలతో కలిసి ప్రార్థించడానికి మీరు నాకు అనుగ్రహించిన అవకాశం భాగ్యం బట్టి మీకు స్తోత్రం ఉన్నాయన మీ పాడే పాటలు చేసే ప్రార్థన ప్రతి మను మా ప్రభావ తండ్రి ప్రతి కార్యక్రమము నామాన్ని భయంకరంగా మీరు మా తండ్రి మా ప్రభావ జరిగించమని మాతో నాతో ప్రత్యేకంగా దాసు నిలబెట్టి మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం కనికరించండి పొందండి యేసు ప్రభుణంలో ఇన్ని రోజులు ఆశీర్వాదకరంగా జయకరంగా కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు సహాయం చేశారని బట్టి స్తోత్రం ముందు జరగాల్సిన ప్రతి కార్యక్రమము మీ నామానికి భయంకరంగా జరిగించండి మీ చిత్తాను సాధన మమ్మల్ని నడిపించండి నేను మీకు ఏ స్నామలు ప్రార్థిస్తున్నాయి సార్ చంద్రశేఖర్ సార్ ఏదైనా పాట పాడాలి సార్ నా కృప నీకు చాలు అన్న పాట పాడదాం నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు ఏ కృపనికి పరము నడిపించు బాటా నా కృప నీకు చాలు నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట కలతలి ఉన్నా कनवरम मी खुंना कलत लेनी उना कनवरम मी खुंना येशु देव मी कळीगुंना येशु देव मी कळीगुंना लेतु भयमू अन्ना ना कृपनीकु चाले మేలు పనికి నడిపించు బాధ పరము నడిపించు బాగా శోదన బాదలునా వేదన రోదనలు శోదన బాధలు de gana ro gana le munna cherir mundu munnda cherir mundu munnda prabhu kustu lante lopanna na tru pani ku chane menu nikuname lo prabhu yesu paliki namaka మామూలుగా ఎఫ్రైన్ సార్ కదా సార్ ఒకళ్ళు అంటే మనం తర్వాత మెసేజ్ ప్రాబ్లం చేస్తాం సార్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ రెడీ నా దగ్గర చేతిలో బైబుల్ కూడా లేదు ఇప్పుడు తీసుకుంటాను సార్ నేను ఈ లోపు ఒకరిద్దరు ప్రార్థన చేస్తే ఈ లోపు నేను రెడీ అయినాక నేను కాంటాక్ట్ లైన్ లోనే ఉంటాను ఒకరిద్దరు ప్రార్థన చేస్తే మళ్ళీ కొంచెం వాటిలో కొంచెం షేర్ చేసుకుందాం ఎక్కువ ప్రార్థన చేద్దాం సార్ ఫస్ట్ ప్రైవేట్ చేయండి సార్ ఒకళ్ళిద్దరు నేను అండి ప్రేమగణపరపుతండ్రి జీవాధిపతి నిత్యుండ తండ్రి సంవాదాలు మా దేవ నార్పు చెందని మా తండ్రి నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉండి సర్వము నిలుచున్న మా గొప్ప దేవ సర్వ సృష్టికర్తమైన మా తండ్రి సర్వకృపా అనేది ఆయన అతి పరిశుద్ధమైన పాదములకు కృపా సింహాసన దక్కుతండి మరి ఒకసారి ఆయన హృదయకాల సమయంలో తండ్రి మనందరం కూడి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ నాయన మా ప్రార్థనలు విజ్ఞాపం తీసుకుని తండ్రి నాయన మీ పాదము చింతకు వస్తున్నాం నాయన బా గడిచిన మూడు నెలలుగా బాబా ఈ విధంగా నాయన మేమందరం కూడి తండ్రి ప్రార్థించటానికి ఆరాధించటానికి తండ్రి సృష్టి కర్తవు నాయన మా విమోచనకర్తవు విశ్వాసకర్తవు తండ్రి మీకు అద్భుత ఆశ్చర్య కార్యము చేయగల దేవుడు తండ్రి మీ క్రియలు ఎంత గొప్పవే మా దేవా ప్రభా మేము వర్ణించగలమ తండ్రి ప్రభా నాయన మేము పరిశోధింపజాలని కార్యము నాయన మీ కార్యములన్నీ కూడా స్తోత్రార్హ క్రియలే ప్రభా నాయన తండ్రి ఇంత గొప్పగా ప్రభా మమలను రక్షించారు ప్రభా మీకు స్తోత్రంలో తండ్రి మీ రూపంలో మీ స్వరూపంలో మీ పోలిక చొప్పున నిర్మింపబడిన మేము రక్షించకూడదని తండ్రి మీరే విమార్ని లోకానికి పంపించి తండ్రి మాకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి ఏ పాపం మెరిగిన ఆయన మాకు పాపం ఆయన ప్రభావం మేము దేవుని నీతి అగినట్లు ప్రభు ఎంత గొప్ప కార్యం ప్రభు ఆయన దాన్ని మేము గ్రహించగలమా తండ్రి తండ్రి అది మా జ్ఞానం గురించి లేదు మీరే మమ్మలను తండ్రి ఆ యొక్క మీ కార్యం అర్థం చేసుకునేటువంటి ప్రభు వాటిని అర్థం చేయించవలసింది అదిస్తున్నాం ఆయన ఇది లోతైన మరమ యుక్తమైనటువంటి ప్రభావ మాటలు వాక్యం ప్రభు మాకు తెలియజేయండి తండ్రి నాయన మీరు ఎల్లడి చేస్తేనే మాకు అర్థం అవుతుంది ప్రభావ తండ్రి ప్రభావ మా సొంత జ్ఞానముతో తండ్రి నాయన మేము మాటలు అర్థం చేసుకోలేము నాయన తండ్రి మాలోంచి మీ ఆత్మ ద్వారానే ప్రభావ మేము మీ యొక్క సంగతిలో గ్రహించగలము మీ క్రియలు చూడగలము తండ్రి మాకు సహాయం చేయండి మా దేవా మా తండ్రి బాబా గొప్పదేవుడు నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యం పట్టిస్తూ ఆయన ప్రతి ప్రభా గొప్ప రక్షణ భాగ్యం తండ్రి జ్ఞానులకు ప్రధానులకు రాజులకు ఈ లోకంలో తండ్రి నాయన తండ్రి ప్రభా ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో ఎవరికి లభించినటువంటి ప్రభావ గొప్ప రక్షణ భాగ్యం మాకు ఇచ్చారు నాయన ఎందుకు పనికి రాలినటువంటి బొమ్మలను ప్రభావ ఏ గొప్పతనం ఏ మంచి లేని ఏ ఎన్నిక లేని మా ప్రభు ఇచ్చారు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభావ ఎంత గొప్ప ప్రభు పిలుపునైనా ఎంత గొప్ప ఏర్పాట్లయినా ఎంత గొప్ప నిర్ణయం తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన భూమికి పునాది వేయబడక మునిపే మా తల్లి గర్భంలో మేము రూపంపడక తండ్రి మీ కళ్ళు మమ్మల్ని చూసాయి మమ్మల్ని ఏర్పరుచుకున్నారు ప్రభు అస్తోత్రంలో మీ కొరకు ప్రత్యేక పరుచుకున్నారు ప్రభు అస్తోత్రంలో తండ్రి నీకు దురస్తుము గాను నీకు శత్రువు గాను తండ్రి మేము నెరగని స్థితిలో అంధకారంలో ఆత్మీయ అంధకారంలో కేవలం లోకము కొరకే శరీరము కొరకే ఆయన జీవిస్తున్నాములను తండ్రి మీరు ప్రభా నాయన మీ వైపు విధానంపై తండ్రి మీ యొక్క గొప్ప ఉద్దేశాలు సంకల్పాలు మాకు చూపించిన విధానంపై స్థానం చూపించుకుంటున్నాం తండ్రి రాబు యుగములో ప్రభా మీ యొక్క గొప్ప మహ్వర్యని మాడిలా చూపించాలని తండ్రి మీ ప్రియ కుమారునితో పాటు మమ్మల్ని తిరిగి లేవని పేరు పర్భావ మీకు స్తోత్రం ఆయనతో పాటు పెట్టారు తండ్రి మీకు స్తోత్రం మా దేవా మా తండ్రి ఎంత గొప్ప కార్యం ఆయన మా ఉమ్మకు అందరినటువంటి కార్యం తండ్రి మీకు స్తోత్రం మా తండ్రి మా దేవ తండ్రి నాయన తండ్రి యొక్క సమయంలో నాయన యొక్క ముఖ్యంగా ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం తండ్రి సహాయం చేయండి పర్భా ఆయన ఇది మా జ్ఞానం ఆయన ప్రభా అందించిన ప్రభావ మేము దీన్ని అర్థం చేసుకోలేము ఈ వైరస్ ఆయన తండ్రి సహాయం చేయండి ఇది మీరు అనుమతించారు ప్రభా ఆయన మిమ్మల్ని గోజాడుతున్నాం తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా ఆయన తండ్రి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ప్రభావ చిన్న వైరస్ తోటి ప్రభా ప్రపంచం మొత్తము కూడా తండ్రి ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనక ప్రభావం సహాయం చేయండి ఆర్థిక తండ్రి ఇంకా ప్రభా సామాజిక పరమైన తండ్రి ఇన్నో ఇబ్బందులు ప్రభావ సహాయం చేయండి మానసిక పరమైన ఒత్తుళ్ళు ఇబ్బందులు ప్రభావ సహాయం చేయండి నాయన తండ్రి ప్రభా మీ యొక్క సంఘాల్లో సరిగా నడిపించలేని పరిస్థితి తండ్రి ఆయన సహాయం చేయండి ప్రభా ఆగితేనే కానీ ప్రభావి సక్రమంగా సరిగా జరగదు తండ్రి సహాయం చేయండి బ్రబా నాయన తండ్రి తండ్రిలందరూ ప్రభా ఈ యొక్క తండ్రి మిమ్మల్ని మరిచి మిమ్మల్ని ఆయన తండ్రి అంతకాలంలో తమ సొంత జ్ఞానం పైన సైన్స్ పైన ఆధారపడుతూ నాయన తండ్రి తమ డబ్బు మీద ఆధారపడుతూ తండ్రి దేవుడు లేడని స్థితిలో జీవిస్తున్న ప్రజలు మనందరూ తండ్రి మీరు ఒక్కసారి కదిలించారు ప్రభా మీకు స్తోత్రంలో ఆయన మీరున్నారని రుజువు పరిచారు తండ్రి స్తోత్రం చదివించుకుంటున్నారు మా దేవా మా తండ్రి నాయన తండ్రి క్షమించండి ప్రభా మా యొక్క నిర్లక్ష్యం క్షమించండి సంఘాలను క్షమించండి సంఘ పెద్దలను క్షమించండి ప్రభా ఎంతో నిర్లక్ష్యం ప్రభునైనా భారం లేని తనం ప్రభునైనా తండ్రి ప్రభా ఈ యొక్క ప్రభునైనా మీ పాదం వద్ద వేచి ఉండలేనటువంటి పరిస్థితి అందువల్లనే ప్రభా ఇంతటి ప్రభావ సహాయం చేయండి తండ్రి ప్రభానైనా మీ యొద్ద ఉండటానికి మీ పాదం వద్ద వేచి ఉండటానికి తండ్రి భారం కలిగి ఉండటానికి ఆయన తండ్రి మా కళ్ళు కూడా తన పైన ఉన్న వాటి మీదనే సహాయం చేయండి మా తండ్రి నేను తను ఏకమంది మరణిస్తున్నాను జ్ఞాపకం చేసుకుంటే కట్టడి చేయండి మా తండ్రి ప్రభావ జ్ఞాపనం చేసుకుంటారు అదే విధంగా ప్రభారైనా ఇంకనో ప్రభా ఎవరైతే ఉన్నారో ప్రభావ ముఖ్యంగా గారి గురించి అదే విధంగా నాయన విక్టోరియా సిస్టర్ వల్ల హస్బెండ్ గురించి ఆయన మరియు వియస్ పాదం గారి తండ్రి కరోనా బారిన పడ్డారని తెలిసింది ఆయన దయచేస్తుండీ వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని ముట్టండి వారికి స్వస్థపరచండి ప్రభావనై తండ్రి క్లుప్ చూపించండి దేవా నాయన వేరే ముట్టి స్వస్థపరచుడు లంగ్స్ ని బలపరచండి ఇమ్యూనిటీని బలపరచండి ప్రభావ సహాయం చేయండి తండ్రి బ్రబా ఎవరితో డాక్టర్స్ అవుతున్నారు వారికి సహాయం చేయండి తండ్రి ఇదే విధంగా ఇంకా బ్రొబ్బా ఎవరైతే తండ్రి అనారోగ్యంగా ఉన్నారా విధాన కారణాల వల్ల వాళ్ళు జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తున్న చుట్టు లోపు జ్ఞాపకం చేసుకుని ఆయన కిడ్నీస్ ముట్టండి రివైవ్స్ అయిన ప్రభా వాటిని బలపరచండి అదే విధంగా తండ్రి ఆయన ఇంకోను ప్రభా అని కూడా జ్ఞాపకం చేసుకోండి గుండె సమస్య బాధపడుతున్నాడు ప్రభా ముట్టండి స్వస్థపరచండి ఆయన ప్రభా అదేవిధంగా నాయన తండ్రి ఆ యొక్క కృష్ణా బిడ్డ జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ లివర్ సమస్యలండి మీరే ప్రభా సంపూర్ణ విడుదల విమోచనలు దయచేసి ప్రార్థిస్తుంటా బిడ్డ మీ మైంపు జీవించడానికి సహాయం చేయండి ఆయన రవిని జ్ఞాపకం చేసుకుని తండ్రి బాబా మీ వైపు తిరగటానికి నాయన నమ్ముకోవటానికి సహాయం చేయండి బాబా మీ అందరు విశ్వాసం ఉంచడానికి సహాయం చే వాక్యంతో సంధించండి బాబా మనసు మార్చండి తండ్రి మార మనసు బాబా ఆయన జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మీరే స్వస్థపరచర విషయాన్ని గ్రహించడానికి సహాయం చేయండి అదేవా అదే విధంగా బాబా నైనా తండ్రి ఇంకా తండ్రిని ఆయన గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు ఆయన కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు నాయన ఆయన కూడా ముట్టండి స్వస్థపరచండి తండ్రి ఆయనను ప్రభు హాస్పిటల్ తీసుకెళ్లి ఉండే కం వారికి కావాల్సిన ప్రభావ ఆ యొక్క ఆయన గైడెన్స్ మీరు దయచేసిందిగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభునైనా ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు మాత్రమే మామూలు స్వస్థపరచగదు అంటే స్వస్థమో నేను చెప్తున్నాను నేను నీకు ఆరోగ్యం కలగజేసి స్వస్థపరిస్థితులను ప్రభావాలి నరతం చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో ఆయన తండ్రి మీరు మమ్మల్ని ప్రభావ యొక్క తల్లి మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను అంటే నేను వ్యాకారం చేసుకుంటున్నా మమ్మల్ని దర్శించండి మళ్ళీ ఆత్మీయంగా బలపరచండి ఆత్మీయ స్థిరపరచండి నిరాకరణకు సిద్ధపరచండి బాబా నేను ఈ లోక యాత్రలో మీకు నమ్మకం నమ్మకస్తుంటాను తండ్రి నాయన మీ అందు విశ్వాసం ఉంచి మా విశ్వాసం దీని దాన్ని ఎదుగుతూ ఉంటాబ్ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి జస్ట్ షెల్ లీవ్ బై ఫేత్ అన్నట్టు బాబా నేను విశ్వాసం ద్వారానే మేము బతకటానికి సహాయించాం బాబా నేను తండ్రి ఈ పరిస్థితులు చూసి నేను కాకుండా వేటి వైపు నైనా మేము దృష్టించుకున్నాం కేవలం మీ వైపు చూసిన ఒకటానికి సహాయం చేయాల్సిందిగా పెట్టుకుంటున్నాను ఏది నేను ఆన్లైన్ లో వచ్చినా దాన్ని బట్టి స్థతులలో ఎవరైతే రాలేకపోయారో అని జ్ఞాపకం చేసుకుంటుందా వారు మా పరిస్థితులు తెలిసే ఉన్నాయి వారికి సమయం దయచేసి జాయిన్ అవడానికి చూపించగల ప్రార్థిస్తుంటున్నా ఏదైనా మా అభినందన సమకూర్చి మా ప్రార్థనలు విజ్ఞాపనం తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా పొందా మీద మీకు చెల్లించడానికి నేను మీ వద్దకు తీసుకుని రావడానికి తండ్రి నాకు సమయాన్ని బట్టి స్థుతులు స్థాతం చెల్లిస్తా మా సమస్యన <laughs> <laughs> <laughs> చెప్పిస్ ఆపర్చునిటీ వాక్యంలోంచి ఒక మాట ప్రభు ఎంతకాలం కాచి కాపాడి ఆయన ఉన్నతమైనటువంటి కృపలో మొదలుపరిచి ఆయా సందర్భాల్లో మరి తప్పని పరిస్థితుల్లో కొన్ని స్థలాలకు కొన్ని కార్యక్రమాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని ఉన్నతమైన కాపుదల ఆయన భద్రత అనుగ్రహించి కావలసినటువంటి ఆరోగ్యమును మరి ఆదరణను ధైర్యమును నెమ్మదిని అనుగ్రహించి ఆయన మహిమ కోసం ప్రజల అవసరాలను బట్టి ఆయన వాడుకుంటూ వచ్చారు దానికి ఆ దేవునికి ఎప్పటిపటికి మహిమ గంతా ప్రభావం చెందిన దాకా మేము ధైర్యంగా ప్రజల మధ్యకి వెళ్లి పనిచేయడానికి మరి ప్రియులైన మీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ ప్రార్థనలు ప్రభు వారి కోప ఆయన కోసం వాడబానికి చిన్నగా దేవునికి పనులు ఒక చిన్న పాత్రగా నేను కూడా నిలబడ్డానికి దేవుడు ప్రతి దేవునికి మహిమ కలిగిన దాకా సో ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము నలభై ఒకటో వాక్యాన్ని మనం చదువుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవాతారుగా భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రిస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినాలలో చివరిగా ఆయన పరిచర్య ముగింపులోనికి వచ్చినప్పుడు ఆయన అప్పగించబడేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు తన శిష్యులను తీసుకుని ఆ ప్రభురాత్రి భోజనం ఆ పసకా పండుగ విందును ముగించుకున్న తర్వాత వాళ్ళు దర్శనకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న ఆ సమయంలో జరిగినటువంటి సన్నివేశము ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము మాకు శువార్త పద్నాలుగు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇక చాలును గడియా వచ్చి నుండి ఇదిగో మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పను నేను మాట్లాడాల్సిన మాట ఏంటంటే మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇక చాలును ఇక చాలును అంటే ఇప్పుడు దాకా మీరు నిద్రపోయింది చాలు లేకుండా మీరు చేసింది చాలు ఇక చాలు మీరు పోయి మీరు ఇక విషయాన్ని తీసుకోండి మీరు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు దానికి ముందు కొన్నిసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు వారు నిద్రపోతుంటే నిద్రపోతున్నటువంటి వారిని నిద్రపోయేటువంటి వారిని ఎప్పుడుదాకా నిద్రపోయింది చాలు నిద్రించుతున్నటువంటి నువ్వు మేల్కొనని వారిని మేల్కొల్పుతూ ఆ స్థలంలో నుంచి వారిని ఇక పదండి వెళదామని చెప్పేసి ఆయన తీసుకుని ఉన్నాడు ఆయన మన జీవితంలో ప్రస్తుత వాళ్ళ కళ్ళ ముందు వాటిని ఆలోచించకుండా పట్టించుకోకుండా ఒక నిద్రవస్థలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని చాలా మంది అనుభవిస్తూ ఉన్నాం అప్పుడు శిష్యులు కూడా అదే ఓ పక్క యేసు వారు అప్పగించబడే రాత్రి ఆయన వేదన ఆ రాత్రి ఆయన పడిన బాధ వర్ణనా తీవం ఏ మనుషుడు అంత బాధ పడలేదండి అంత భయానకమైన పరిస్థితిలో బాధలో ఆయన భారం కలిగి ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి ఎలా నిద్రపెట్టింది అనేది నా ప్రశ్న వాళ్ళకి అసలు ఎలా నిద్రపెట్టింది నిద్ర ఎట్లా వచ్చింది వాళ్ళకు ప్రభువారు హెచ్చరిస్తున్నారు మీరు శోధంలో ప్రవేశించకుండునట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు అని చెప్పేసి ప్రభువారు అంటే దేవుని దర్శనం దేవుని అభిషేకం దేవుని భారం తన గుండెల్లో ఉంది కాబట్టి ప్రభు వారికి నిద్ర పట్టట్లేదు భయంకరంగా చెమట ఆ రక్తము చెమటగా మారింది ఆ చెమట రక్తంగా మారింది అంత భయంకరంగా ఆయన కన్యలతోనూ మహారోధనతోనూ ఆయన ప్రార్థన చేశారు అయితే వీళ్ళు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారంటే వీళ్ళకి జరుగుతున్న పరిస్థితులు వారికి అర్థం కాలేదు నిద్రావస్థలో ఉన్నారు వాళ్ళు జోగుతూ ఉన్నారు వాళ్ళు మీను వల్లారా ఈరోజు కూడా ఈ రోజుల్లో చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ఒక మనిషి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు అంటే వారు కళ్ళ ముందు కనబడుతున్నది వాళ్ళకి అర్థం కాలేదు కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు వారు అంతగా పట్టించుకోలేదని నాకు అర్థమవుతుంది దాని గురించిన పెద్ద ఆలోచన భారము బాధ వేదన వారికి ఏమి లేదు అలా ఏ లేనటువంటి వాడే ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు గుండెలో భయము బాధ ఉన్నవాడు హృదయంలో వేదన ఉన్నవాడు ప్రశాంతంగా కంటిని అనంతం లేడు కంటి నిండా నిద్రపోలేడు కానీ నిద్రపోతున్నారు ఆ రోజున ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవ సమాజము సేవకులు నాయకులైనటువంటి వారు కూడా సంఘం అలా నిద్రావస్థలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రభు ఆ ప్రేరణలో అపస్తుల పౌలు గారు ఎఫీసులు రాసిన పత్రిక ఐదు పద్నాలుగు పదిహేనులో వ్రాస్తున్నాడు నిద్రించుతున్న నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అని చెప్పేసేసరి మాట్లాడుతున్నాడు అంటే నిద్రపోయేటువంటి వారు ఆ స్థితిని ఆ పరిస్థితి ఏ విధమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అంటే నిద్రపోయినటువంటి వాడు ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోయితో సమానమే వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వృహ ఉండదు వారు సరౌండింగ్ లో ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వారికి జరుగుతున్న వాటితో ఏ విధమైన సంబంధము లేకుండా జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి సచ్యునుడికి ఇంక వేరే ఏ ఆలోచన ఏ జ్ఞానము ఏ బాధ ఉండదు వాళ్ళ ఈనాడు క్రైస్తవ సంఘం కూడా అదే పరిస్థితిలో ఉంది నిద్రించుతున్నావు ఆ నిద్రావస్థలోంచి నిద్ర నువ్వు మృతులలో నుండి నువ్వు లేని అంటున్నాడు అంటే చచ్చిన స్థితిలో ఉన్నారు అని ఎందుకు చచ్చారు అని అంటే పైకి మాత్రం బ్రతికే ఉన్నారు కానీ వాళ్ళు చచ్చిపోయారు ప్రకటన మూడు ఒకటి ఉంటది వాళ్ళే గుడ్ క్వాలిటీస్ అన్నిటిని కూడా మాట్లాడుతూ ప్రభువారు నువ్వు మృతుడివే అంటాడు సంగతి నాకు తెలుసు నువ్వు నా కోసం సహించావు ఇది భరించావు నువ్వు భయం కలిగి ఉన్నావు అన్ని అంటాడు నీవు మృతుడవే తను జీవితంలో ఏదేదో ఉన్న భౌతిక సంబంధమైనటువంటి డబ్బును ఆర్భాటాన్ని తెలియని వారికి ఉన్న బలాన్ని వాటిని చూసి ఆ నాకు ఇంకేంటి నాకేం తక్కువ అనేటువంటి పరిస్థితిలో వారు ఉంటే వారి గురించి ఆ సంఘాన్ని గురించి ఆ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఓకే నీకుంటే ఉండొచ్చులే గాని అయితే గనక నీవు మృతుడువు జీవించున్నానని పేరు మాత్రం ఉన్నది కాని నీవు మృతుడువే అని మాట్లాడుతున్నాడు ఆధ్యాత్మికంగా వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు భౌతికంగా బ్రతికుండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా చచ్చారంటే ఎందుకు ఎలా చేస్తారంటే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారని తెలిసి పత్రిక రాయుడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన అనుభవము నిద్రపోతున్నారు నిద్రావస్థ అంటే అది ఒక చచ్చిపోయినటువంటి అనుభవము అది చచ్చిన అనుభవము అది వారికి సరౌండింగ్స్ లో ఏమి జరుగుతున్నా సరే వాళ్ళకి ఏ సంబంధం ఉండదు లేనట్టుగానే బ్రతుకుతారు ఏమి పట్టించుకోరు ఏ బాధ్యత భారం ఉండదు దాని గురించి పెద్దగా ఆలోచన చేయదు ఏ జరిగితే జరిగింది అనేది చూసుకుందాం జరిగినప్పుడే అని అని అనుకుంటూ ఉంటారు అలాంటి మనస్తత్వం మనస్సు ఆలోచన విధానం అంతా కూడా అది ఒక నిద్రావస్థను అది ఒక చచ్చిన ఆత్మీయంగా ఒక చచ్చిపోయిన స్థితిని చూపిస్తుంది అలాగా చచ్చిన వాళ్ళు నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళు వారు సాధించింది ఏమిటి అని ఆలోచన చేస్తే ఆలోచించేస్తే నంబర్ వన్ అప్రస్థలం పౌన్ గారు చలసారిలో పడవేసి ఉన్నప్పుడు ఆ అపస కార్యాలు పన్నెండు పదకొండులో ఉంటుంది దేవుని దోత వచ్చి పేతరి గారిని తీసుకొని బయటకు వస్తుంది ఆ దేవుని దోత బయటకు తీసుకొని వచ్చినప్పుడు వారు ఇంటికి వచ్చేందుకు అతనికి ఆ బ్రోడ్లకు వచ్చేంత వరకు ఏమీ అర్థం కాలేదు అది అంటే తనకు ఏమి జరిగిందో కూడా తెలియనంత గాఢ నిద్రలో ఉన్నాడు పేతుడు గారు ఓ పక్క సంఘం అంతా కూడా మెలకుగా ఉండి వేదన పడి ప్రార్థన చేస్తుంటే ఈయన కోసం ఈయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు నిద్రపోతూ ఉన్నాడు అదే సరసాల్లో ఒకప్పుడు పౌను సేలలో తర్వాత దినాల్లో వాళ్ళు నిద్ర పట్టకుండా నిద్ర ఆహారాలు లేకుండా వాళ్ళు శుచిపాట్లు పాడుతూ దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చారు ఆ సావుకులకి ఈ సావుకున్న తేడా పేతుడు గారు నిద్రావస్థలో ఆ నిద్రపోయిన మనిషికి బయట ఏం జరుగుతుందో తను ఏ పరిస్థితిలో ఉన్నాడు అర్థం కాని పరిస్థితి అంటే దేవుడు తన కొరకు కార్యం చేస్తున్నాడు దేవుడు తనని ప్రేరేపిస్తున్నాడు దేవుడు తన కొరకు కలిగిన ఉద్దేశములు కూడా తెలియదు దేవుడు తనకిచ్చిన విడుదలను కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో గుర్తించలేని పరిస్థితిలో పేతుడు గారు ఉన్నారు దేవుని కార్యాలను గుర్తించలేకపోయాడు ఇది ఏంటి అసలు ఏం జరిగింది అన్న విషయం చాలా మంది నిద్రలో వారు దేవుని స్పర్శను దేవుని కార్యాలను వారు గుర్తించుకోలేని గుర్తించలేని అర్థము చేసుకోలేని పరిస్థితులు ఉండిపోయారు అంటే వారు నిద్ర వస్తులో చచ్చిన స్థితిలో ఉన్నారని జ్ఞాపం చేసుకోవాలి రెండవది యోన ఒకటి ఐదు గాఢ నిద్ర పొందాడు చాలా నష్టపోయాడు గాఢ నిద్ర పొంది అతను మాత్రం కాదు ఇలా నిద్రపోయిన వాళ్ళు ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళని కూడా చంపేస్తారంట వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళకి కూడా శ్రమగా ఇబ్బందికరంగా తయారవుతారంట నష్టపరుస్తారంట ఇబ్బంది చేస్తారంట ఈయన గ ఏమైనా నిద్ర పొంది చాలా నష్టపోయాడు ఆహారం నష్టపోయాడు వసతి నష్టపోయాడు వస్త్రాలు వస్తువులు సుఖ సంతోషాలు ఖ్యాతి పేరు ప్రతిష్ట మొత్తం బాగుంచుకున్నాడు ఒక అన్యుడైన ఒక వ్యక్తి నావికుడు వచ్చి ఓయి నిద్రపోతా అని మాట్లాడుతుంటే ఒక అన్యుడు చేత బుద్ధి చెప్పించుకోవాల్సిన దిక్కుమాల స్థితిలోనికి దిగజారిపోయాడు అతను ఉన్న స్థితే తెలియజేస్తుంది ఎంతగా దిగజారాడు వాళ్ళందరూ పైన ఈయన అడుగు భాగంలోనికి వెళ్ళాడట యోన అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడట అంటే ఆప్లీలో ఎంత దిగజారిపోయాడు ఎంతగా ఆ మన చచ్చిపోయి ఉన్నాడు ఆ స్థితి ఎంతో నష్టాన్ని కలగజేస్తా ఉంది ఒక గొప్ప ప్రవక్త సేవకుడు దేవుని చేత పిలువబడి పంపబడి అభిషేకించబడినటువంటి ఒక అభిషేక్తున్న వ్యక్తి ఒక అన్యుడి చేత బుద్ధి చెప్పించుకోవలసి స్థితిలో దిగజారిపోయాడు అని అంటే వారు గాఢ నిద్ర నుండి వారి జీవితంలో ఒకవేళ మన పరిస్థితులు అన్యుడి చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయేమో ఒకవేళ మనను బట్టి ఇంట్లో కుటుంబంలో సంఘంలో నష్టము కష్టము అవమానము బాధ వేదన కలుగుతూ ఉంటే మనం నిద్రావస్థలో ఉన్నాం అది చచ్చిన స్థితి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం మూడవ అపస్తు కార్యాల ఇరవై తొమ్మిదో వాక్యంలో ఆయుచుకు గాఢ నిద్ర నుండి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు యేసు ప్రభు చెతారు సర్వలోకము సంపాదించుకునేది ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుని వాడికి ఏమి ప్రయోజనం ఇతను కూడా దేవుని సంఘంలోనే ఉన్నాడు వాక్యం వింటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు సమూహంలో సహవాసంలో ఉన్నప్పటికీ చచ్చిన ఉన్నాడు ఉండిపోయాడు మిగిలిపోయాడు తన జీవితంలో ఎంతమంది మన జీవితంలో నేను ఏదో ఆరాధన చేస్తున్నాను వాక్యం చదువుతాను వాక్యం చెప్తున్నాను ఏంటి ప్రార్థనకి వెళ్తున్నాను వస్తున్నాను కానుకలు ఇస్తున్నాను అని చాలా తృప్తి పడిపోతూ ఉంటారు కానీ వారు చచ్చి ఉన్న స్థితిలో ఉన్నారన్న సంగతి వాళ్ళకు అర్థం కాకుండా చివరికి వారు ప్రాణం పోగొట్టుకుని నరకానికి పోయేటువంటి స్థితిలో అంటే క్రైస్తవులు వాళ్ళు కూడా సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా వాక్యం ఉంచున్న వారు కూడా వాక్యం చదివిన వారు కూడా వాళ్ళు నరకానికి పోతారు అనే దానికి ఒక చక్కని ఉదాహరణ అండి వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు అంటే వాడు నరకానికి పోయినట్ అలాంటి స్థితిలో మన వాళ్ళు ఎవరైనా ఒకవేళ మనం మన వాళ్ళు మన సంబంధించిన వారు మన సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారి కోసం కూడా ఆలోచించిన వారు మొద్దాం ఆత్మీయమైన నిద్ర మన జీవితంలో ఎంత నష్టాన్ని కష్టాన్ని తీసుకొని వస్తుంది అనేది నాలుగో వాక్ సన్నివేశం ఆ సుందర విషయం ఏంటంటే ఆది కాళ్ళు పదిహేను పన్నెండులో రాయబడినటువంటి విషయం ఏమిటంటే అబ్రహాం గారు గాఢ నిద్ర నుండి తన సంతానమునకు అండి చాలా జీవితాన్ని మిగిల్చాడండీ దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయకుండా ఆయన అక్కడ నిద్రపోయాడు అక్కడ పక్షులు వచ్చి ఆ కళేభారాల మీద వాళ్ళని దేవుడు అంగీకరించక ముందే అది ఏండి ఆ కళేభారాల మీద వాడటం జరిగింది ఆ అన్ని పక్షులొచ్చి ఆ తర్వాత అన్నిటినీ పెద్ద పెద్ద వాటి అన్నిటిని ఖండించాడు గాని చిన్న చిన్న ఏమంటారని ఆ బడ్స్ ని అతను ఖండించలేదంటండి అంటే పెద్ద పెద్ద వాటిలో కొన్నిసారి నమ్మకండా చిన్న విషయాన్ని తప్పిపోతూ ఉంటాం మనం దేవుని కోసం గొప్ప సమర్పణ కలిగి ఉంటాం కానీ చిన్న చిన్న విషయాలు తప్పిపోతా ఉంటాం మన జీవితంలో అది కూడా ఒక రకమైనటువంటి ఆత్మీయమైన నిద్ర నిద్రలో ఉండి ఏం చేస్తున్నావు అర్థం కాకుండా జరిగిపోతాయి ఆ చిన్న చిన్న పొరపాట్లు మన జీవితంలో ఆత్మీయ జీవితంలో మన కుటుంబంలో మన సంఘంలో పెద్ద పొరపాట్లు పెద్ద నష్టాన్ని అరిష్టాన్ని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త పడవలసిన వారు మేము ప్రతి చిన్న దాంట్లో ప్రతి పెద్ద దాంట్లో కూడా మనం జాగ్రత్త పడవలసిన వారు ఆ పరిస్థితి లేనటువంటి వాళ్ళంట చే వడగట్టే చేసేసి భూత పెద్ద పెద్ద వాటిని తప్పులు చేసేవాళ్ళు అంట అయితే ఇప్పుడు ఒకటే ఏంటంటే పెద్ద పెద్ద వాటిలో ఒక నమ్మకంగా ఉంటున్నాం అని అనుకుంటూ చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉండే పెద్ద ఆశీర్వాదాలను గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు తప్పు ఏదైనా తప్పుగానే ప్రభు పరిగణిస్తున్నాడు కాబట్టి మన జీవితంలో అలాంటి పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయంటే మనం ఆత్మ ఏమైనా నిద్రలోనికి జారుకుంటున్నాము ఆత్మ ఏమైనాటువంటి స్థితిలో దిగజారిపోతున్నాము అనే విషయాన్ని ఒకసారి మనము సావకులైనా స్వార్థికులైనా సంగతి పెద్దలైనా ఏ విశ్వాసైనా పెద్ద నాయకుడైనా ఎవరైనా ఈ విషయాలను ఈ విషయాలను మనం అర్థం చేసుకోవలసిన వారమైనా ఒక్కసారి ఆలోచించవలసిన వారమై అనే విషయాన్ని తెలియచేస్తున్నాను ఆరోదిగా న్యాయపతి రం పంతొమ్మిది పదహారు లో రాయబడినటువంటి విషయం ఏమిటంటే సమస్యలను గాఢ నిద్ర నుండి తన ఆ జీవితములో జోడిచేటువంటి అభిషేకమును ఆత్మీయ ఆశీర్వాదమును బలమును కను అన్ని పోగొట్టుకున్నాడు తనకున్న పేరును క్యాట మొత్తం పాగొట్టు చివరికి తన ప్రాణం కూడా పోగొట్టుకున్నాడండి భూమి మీద తన పరిస్థితి ఎంత దయనీయము తలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒకప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసిన దేవుని కొరకు వేర స్వోర కార్యాలు తలబెట్టినటువంటి మహానుభావుడే అభిషక్తుడే నాజూరు చేయబడినటువంటి వాడు కానే తన జీవితంలో నిద్ర అవస్థను బట్టి ఆత్మీయమైన స్థితిలో దిగజారిపోయినటువంటి తన అనుభవము ఎంతో గొప్ప నష్టాన్ని అవమానాన్ని తీసుకొని వచ్చింది అది జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది మన జీవితంలో ప్రేమైన ఒక్కసారి మనము ఎందుకంటే ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని హెచ్చరిస్తున్నాయి మనల్ని అలర్ట్ చేస్తున్నాయి రేపుతూ ఉన్నాయి భూకంపాలు ఈ కరువులు ఈ తెగుళ్ళు ఆ మిరతల దండు ఈ ఆర్థికమైన సమస్యలు నిరుద్యోగ సమస్య ఈ కష్టము కాలమంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ అకాల వర్షాలు ఇవన్నీ కూడా ప్రకృతి అన్ని కూడా మనల్ని హెచ్చరిస్తున్నాయి ఎదుగో సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ప్రియుడు ఏసుపిస్తూ వచ్చేస్తున్నాడు నువ్వు జాగ్రత్త అనేటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి దయచేసి ఆలోచించుదాం మనము సిద్ధపడదాం దేవుని వాక్యం సెలవిస్తుంది రోమ పత్రిక పదమూడు పదకొండులో కాలమును ఎరిగి నిద్ర మేల్కును వేలైనది అని చేసుకోండి ఇది మనం నిర్ధరించే సమయము నిర్ధరించవలసిన సమయము మత్తుగా తోగవలసిన సమయము కాదు ప్రవర్తన గ్రంథాలలో ఎగ్జాక్ట్లీ నాకు ఆ రిఫరెన్స్ గుర్తులేదు కానీ ఈ దేశము మీ మన విశ్రాంతి స్థలము కాదు అని అంటారు వాళ్ళు చెరలో ఉన్నవారు ఈ దేశము మన విశ్రాంతి స్థలము కాదు అంటే మనం అమ్మా చాలా ప్రయాసపడ్డాను చాలా కష్టపడ్డాను అబ్బు ఉన్నాయి అంత హార్డ్ వర్క్ ఎవరు వచ్చినట్లేదు ఇక నేను కష్టపడి విశ్రాంతి తీసుకుంటాను అనటానికి అవకాశం లేదు లేదు మనకు నిత్యమైనటువంటి విశ్రాంతిని ప్రభువు ఏర్పాటు చేశాడు ఆ తర్వాత మనం పాటు పడవలసినటువంటి పనేమి ఉండదంక అక్కడ ఆయన్ని మహిమపరుస్తూ ఆ మహిమలో ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయనతో మమేకమై ఉండవలసిందా సమయం ఆసన్నమవుతుంది కాబట్టి దానికి ముందు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయవద్దు అనేటువంటిది నా ఆ సలహా ఆలోచన దశకి మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఆరో వాక్యములు ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండండి ఇతరులు నిద్రపోతున్నారు వాళ్ళకి తెలియదు ఈ ప్రభు గురించి ఆయన చేసిన త్యాగం గురించి ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి వారికి తెలియదు కాబట్టి వారు నిద్రపోతే నిద్రపోవచ్చు కానీ అన్నిటి నిద్రపోయినా పర్వాలేదే ఎందుకంటే వాడు నిద్రపోయినా మెలకుకున్నా వాడు పోయి అట్టగా మెరగానికే వారు దరకానికి పోకుండా వారిని మెలుకొల్పోయి నీవే నిద్రపోతే ఇక వాడిని ఎవరు మేలుకొల్పుతాడు వాడి గురించి ఎవరు ఆలోచన ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరు స్వార్థ ప్రకటిస్తారు వారిని ఎవరు రక్షణలోకి నడిపిస్తారు నీవే నేనే మనమే నిద్రపోతే అలర్టు చేస్తున్నాడు ప్రభు ఇతరుల వల్లే నిద్రపోకుండా కాస్త మెలకుగా ఉంది వాళ్ళని కూడా లేపండి మెల్కొల్పండి ఏమండి నిద్ర సంఘంలో నిద్రపోయిన మన సహోద మన కుటుంబ సభ్యులు నిద్రపోతుంటే వారిని మేలుకొల్పే సమయం ఈ సమయం అని అర్థం చేసుకుందాము ఏమండి జ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె సమయం ఉన్నట్లు ప్రభు కృపద చేయను గాక సో అదే విధంగా హేక్స్కేల్ ఆ రెండవ వ్యవహారం నలభై నాలుగు ఆరులో ఇది వరకు మీరు చేసిన హేకీ చాలంటాడు ఇక మనము ఆయనకు విరోధముగా చేసినటువంటి ప్రవర్తన క్రియలు చాలు అంటాడు మొదటి పేదలు నాలుగు మూడులో అన్ని జన్లు ఇష్టము నెరవేర్చు చొప్పున చేయుచున్నందుకు ఆ క్రియలు చాలు ఇక ఆపేయండి ఆ నిద్రావస్థలో నుంచి ఆ నిద్రలో ఉండి ఏమేం చేస్తున్నావో తెలియదు ఆ నిద్రలో చాలా మంది మెలుపుగా ఉన్నట్టుగా ఏంటి ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ నిద్రలో ఉండి పిచ్చి పిచ్చి పనులు క్రియలు వ్యవహారాలన్నీ ఆ నిద్రలో కొన్నిసార్లు అసహ్యమైనటువంటివి చూస్తూ ఉంటారు భయపడుతుంటారు చేస్తూ ఉంటారు అదిగో అవి చాలు ఇక వద్దు అని చెప్పేసి అని అని అంటూ నిద్రలో మనం తిరుగుతూ ఉంటాం నిద్రలో లేచి నడుస్తూ ఉంటాం నిద్రలో మనం హేయమైనటువంటి సంఘటనలు చూస్తామో కొన్నిసార్లు చేస్తూ ఉంటాం అదిగో అవన్నీ చేయటానికి ఇక సమయం అయిపోయింది ఇక చాలు ఇప్పుడు వరకు ఏమి చేశామో ఎంతవరకు నిద్రపోయామో ఏమేమి చేయకూడనటువంటి పాలు పన్నుకున్నటువంటి పాలు కొందేమో చాలు నిద్ర మేలుకొని వేళయింది క్రిస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు నీతి సూర్యుని యేసు ఆయన ఉదయించి మన మీద ప్రకాశించే సమయం ఆసన్నమైంది కాబట్టి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక అలాంటి ఒక సిద్ధపాటును అలాంటి ఒక మేలుకొల్పును అలాంటి ఒక సుహను దేవుడు మనకు దయచేసి అనేకుల్ని మేలుకొల్పడానికి సిద్ధపరచడానికి దేవుడు మనల్ని అభిషేకించి వాడుకును గాక ఆమె మంచి మార్చి గురించి రైతుల్లో మెరుపు గురించి చెప్పినట్టుగా మంచి మార్పు చెప్పారని ప్రతిరోజు అందులో బ్రేక్స్ కంటిన్యూ చేద్దాం సార్ బందా ఇవన్నీ చేయండి సార్ సార్ హలో జై విజయ్ పరిశుభ్ర పరిశుభ్రత మహోన్నతి సర్వోన్నతి సర్వాచారి సర్వకృపా రెండో రోజు చూడని ఈ దినము మా జీవితంలో ఇచ్చిన దేవా మీకు వందనాలు అందించేవాళ్ళు ఆత్మకరంగా మిమ్మల్ని ఆనందించేసేవారి తక్కువ సహాయం చేయండి నాయన విద్య సమయంలో మీ కాదు మోచుంది మహానందము నాయనా రక్షణను నోచున్న తెలియక మీకు వందన తెలుసుకుంటున్నాం అనేక జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యం నా జీవితంలో ఏమి కలిగి మేము ఉప్పుగా ఉండేమని ప్రభావనైనా మాదిరి కోలుకోకుండా నేనే సందని మాతో మాట్లాడినదిగా తండ్రి ప్రభావం అయినా ఆ యొక్క మాదిరి క్షణమని మాతతో అనేతుల విధాన ఎంతో పవిత్రతతోనూ భక్తితో యార్థం గాని ఎవరిని చేసి బాధపెట్టే వారంగా ఉండటం తండ్రి కేవలము అనుసరించే ముందు సహాయం చేయండి తండ్రి ఎవరినైనా నిజమే నాయన ఆత్మీయ స్థితిలో అనేక మార్పులు తండ్రి నిద్ర మత్తులే తండ్రి ప్రభా జాబి చేసి ఉన్నాను ఆయన మరొకసారి మాతో మాట్లాడినారు హెచ్చరించుకున్నారు ప్రభా నిద్ర మట్టు అయితే అంశం ఇలాంటి బలవంతుడే ఆయన మేలుకోలేకపోయినారు ప్రభా తండ్రి మరణానికే తాగు ఇచ్చినారు ప్రభాయన పదికి చేతికి పోయినాటే ప్రభావం పదార్థి ఆ మసలు లేక రాక ముందే తండ్రి నాయన ఇస్తారు అది మేము బయట పడితే సహాయం చేయండి మేము నిలిచిన్నవారు నాయన పడిపోకుండా చూసుకోమన్నారు ప్రభా నిలుచున్న వారికి పరిగెత్తుటప్పుడు పరుగు సమయంలో నాయన అయ్యా తరవతి ప్రభావ ఆ గురి యన కలగబ్బు బహుమానం కొరకై మేము పరిగెత్తి వారంలో అందటకు సహాయం చేయండి తండ్రి ప్రభావ అల్పకాలం తండ్రి నాయన రాకడకు సిద్దపడాలి తరలి సమయం లేవు అంతము దగ్గర పడింది ఏటు చూసిన తండ్రి కరువులు రోగాలు తండ్రి ప్రభావ ఇబ్బందులు తండ్రి రాబోయేసరం అనేకములు ఇటు అన్ని పిల్లలు తండ్రి నాయన నమ్మకముగా ఉండి నాయన ఏ సరే మీరు మాట్లాడిన్నారు మీ పిల్లలు నమ్మకముగా ఉండే ప్రకటన గ్రంథంలో తండ్రి చివరి వరకు ఊపిడిగా ఉండండి అతి యొక్క స్వభావమును మనస్సును మాకు అనుగ్రహించండి బాబాయన అంతకాలం నాయన మూసేగారు ఈ సుఖభోగములు అనుభవించట కంటే క్రీస్తు కూడా క్రమానుభవించట దాని వలన కలబు బహుమానము అని మాట్లాడినాడు బ్రబా నాయన విడిచిపెట్టి వచ్చినప్పుడు తండ్రి ఆయన ఒక కీవ్ గా ఉన్నాయి ఒక లేబర్ గా అయినాడు అది నాయన మాకు కావాలి తగ్గించుకోవాలి తండ్రి చివరి దట్టలో ఉందండి ఆయన ఇకనైనా కనువిప్పు కలిగి తండ్రి నేను నిద్రపోయే వారంగా ఉండక తండ్రి ద్రవ మేం తది ద్రవ మీ పని చేతపాటి అనేక హృదయాలలో గురించి ఇంటి వారంగా ఉండిపోతే మాకు థ్యాంక్స్ చేయండి ఆయన ఏ పనులు అయితే మీరు చెప్తున్నారో అదంతా మీ చిత్తము కాబట్టి తండ్రి దాన్ని చేసే వారంగా నేను ఉండేటట్టు థ్యాంక్స్ చేయండి మాకు అప్పగించిన పనినే నేను పరిపూర్ణంగా సంపూర్ణంగా అందుటప్పుడు సహాయం చేయి తండ్రి అనేక అబద్ధ ప్రవర్తలు బయలుదేరి ఉన్నారన్నారు నిజమే ఆయన ఈ సూచనలు తండ్రి ఈ యొక్క ఆశ్చర్య కార్యములు అన్నింటినీ మా కళ్ళ ముందు ఆయన అనేకలు జరుగుతున్నప్పుడు ఇంకా ఆయన ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏమైనా మా జీవితంలో ఉంటే వాటిని తీసి పారవేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆయన పెద్ద బుద్ధి గల సన్నికల సహాయం చేయి పెళ్లి ముందుకు నేను ప్రత్యేక వస్త్రము ధరించుకున్న వారం వల్ల మీ ముందు బట్టి సాయం చేయండి తండ్రి చిన్న అవకాశాన్ని బట్టి మీకు అలాగే తండ్రి ముఖ్యంగా బాధితుల గురించి ప్రార్థిస్తున్నా చిన్న సుబ్బగారి జీవితంలో మూడు చేతులు మేలుకాయ వందనగటివ్ రిపోర్ట్ వచ్చినందుకు మీకు వందనంతో ఆయన ప్రార్థించి ప్రతి బిడ్డ నుంచి ఆయన ఎంతో అద్భుతాలు తీసుకున్నారు ముఖ్యంగా తండ్రి ఆయనకు రక్షణకు మారు మనసు కావలసిన ద్వారంలో జరుగు మనం పెట్టుకుని చూస్తున్నాను తన కుటుంబానికి కూడా రక్షణ కావాలి తేవ ఆయన మారు మనసు లేని జీవితాలు అన్ని సహాయం చేయమని పెడుకుని చూస్తున్నాను అదే విధంగా ఆయన వేసుకోవాలని రాష్ట్ర గారి మీరు మాత్రం చేసుకుంటే చదువు కరోనా ఇబ్బంది మీ సేవకుడు తండ్రి ఆయన తనికరించి కురితో చూపిస్తున్నాం అనేకులు ఏదైతే సాక్షిగా నిలువ పెట్టున్నాం ఆయన ఆయనను చూసి అనేకులు మారటకు రక్షణ పొందుకున్నటకు మాదిరిక రకంగా ఆయన ఆ సాక్ష్యాన్ని నిలబడటకు సహాయం చేయమని వేరుకుంటున్నాం అనే విధంగా అనేకులు నిద్రించుకున్నారు వారి కుటుంబాలను మాత్రం చేసుకుంటారు ఆయన వారు తండ్రి కుటుంబాలలో రక్షణ నింపండి ధైర్యం నింపండి సహాయం చేస్తారు ఆయన ఇంకా ఆల్రెడీ ని ఇంకా మేమైతే చదువు వేల ఉన్నాం ప్రభా మాకైతే ఇంతవరకు రాలేదు చంద్రీ ప్రభా ఒకవేళ వచ్చినాం మేము అక్కడ తండ్రి మీ పని చేస్తూ ఒకవేళ మీ కిమై మేము ప్రస్తుతే నాయన మీ పనిలోనే చనిపోయే వారంలో మేము ఇంత సహాయం చేయండి తండ్రి ప్రభా మీ వందనాలు ప్రాం అదే విధంగా విడుదలు నాయన రైతులు తండ్రి ప్రభా నైనా నాటకం తీసుకుంది ప్రభా అబ్బందుల్లో రైతులు ఉంటుంది ప్రభావ పెట్టుబడికి తిరిగి రావలసిన ఫలితం రావడం లేదు దానికి తోడు మిడతలు అదే అనేక రాష్ట్రాలు దేశాలు నచ్చపోయి ఉన్నాయి ప్రభుత్వ రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అనేక అనులు ఉన్నారు వారిని దర్శించండి అక్కడ వెళ్ళి ఎవరైనా సువార్చేసి సహాయం చేయండి సార్ ఆయన ఎందుకంటే కంప్లీట్ ఆయన ఇవన్నీ లేఖనాలు బైబుల్లో రాయబడి ఉన్నాయని వారు తెలుసుకునే సహాయం చేయండి సంఘాలలో ఉన్న చెడుతనము భ్రతత్వము కామ వికారం తండ్రి డబ్బుకు కూర్చే మోహం తండ్రి డబ్బు పైన ఆధారపడిన సంఘాలను నామకర క్రైస్తవులను విశ్వాసులను పంపిస్తుంది వారు మరణుకొని తండ్రి ప్రోగన్ ఆయన ఇది అందము అని వారు తెలుసుకుని తండ్రి ఆయన మొదటి ఒకటో అధ్యాయం ఐదో చిన్న పరిచయాన్ని కడవరి కాలం ఉన్న రక్షణ తండ్రి ప్రోబాన ఆ సమయంలో కూడా మీరు ఆయన కడవారి గతలో కూడా మీరు ఏర్పడుతున్న రక్షణను వారు పొందుతున్న ప్రయాణించండి తండ్రి మీకు అందరూ తెలియజే నేను నా యొక్క హైదరాబాద్ లోక్ డౌన్ మరల ఆయన ఎప్పుడు పెడతారో మీరు తెలియదు కానీ తండ్రి దీని వల్ల నష్టపోయే వారు అనేకలు లేక డబ్బులు లేక సంపాదించుకోలేక జాబులు లేక తండ్రి ప్రభు అనే ఆయన కొంతమంది భయాందోళన బలప ఉంటారు ప్రభాయన గత కాలంలో తీసుకున్నాను ప్రభావ ప్రభుత్వం చేస్తుంది సహాయం చేయండి ప్రభావంగా ఫీమైల్ ద్వారా జరుగుతున్న లేకపోతే ఆ పరిచర్ అంటే దీవించండి సహాయం చేయండి తోడుగా నీడగా ఉండి బలపడండి నాయన కావలసిన వనరులను దయచేయండి అదేవిధంగా లెట్రసీ కాలనీలో ఆయన జరుగుతున్న పరిచయం నాశనం చేసుకోండి ప్రభు అక్కడ కావలసిన అవసరం తీర్చండి ముఖ్యంగా లేదు ప్రభావం మాడ మనస్సులు ఆయన వారి మనసు ఇవ్వడం లేదు ఆయన కేవలం అని చెప్పారు తండ్రి శరీర సంబంధముగా ఆయన నేర్పడదు ఆయన ఆత్మ కూడా ఇంకా ఆలోచన లేదు అక్కడ వారికి మనస్సుని నాయన పిల్లమని వేడుకుంటున్నాను తండ్రి యువత కార్యాలయం అప్పుడు నేను కొద్ది మంది బస్సులు నేర్పడదు వారి నాశం చేసుకుంటాను అదే విధంగా ప్రతి బిడ్డని నాశం చేసుకున్నాను ఆయన చంద్రశేఖర్ కార్ని చక్రవర్తి సార్నికెట్ కార్ని సంపదించారు మీ యొక్క కాకుదల కంటెను ఏర్పాటు చేయండి ఆర్థిక సమస్యలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఆయన వాటర్ నుంచి విడుదల బయట చేయ నాన్న భారము కలిగి నైనా ఇంతను సువార్తలు చేపట్టి అనేకల జీవితాన్ని విడిగించే వారిలో ఉంటే సహాయం చేయండి అది కూడా తండ్రి దీనికి పనికిరాని వాడు నాయనా ప్రభావం తప్పది వ్యతిరేకంగా అడుగుతుంటున్నాను ప్రభావి తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తాను మీ కుమారుడు మా రక్షకుడు ఏడుకుంటున్నాను తండ్రి నమ్మకం అయితే అండి ప్రేంగుల దినరాజా నీ పాదాలు కొన్నీ చెల్లించుకుంటున్నాను తండ్రి ఇది కాలంలో నా కూడా మీరు ఎవరించినటువంటి పాలు పప్పులకై కొన్నాళ్ళు అయ్యున్న తండ్రి సేవ పనికోవాలి వాడిని అభివృద్ధమైన జీవితం దీవాళి నా యొక్క జీవితాన్ని అయ్యా మీరు మరి నుంచి ఎక్కువ నుంచి శాపం నుంచి నష్టం నుంచి పాపం నుంచి అయ్యా మీరు వచ్చేట్లని కొన్ని చెల్లించుకుంటున్న జనం నా జీవితంలో తృప్తున్నటువంటి ఆ యొక్క గృహ ఆ యొక్క అయ్యా నమ్మకం ఏంటండీ ఆ యొక్క దీర్ఘాంతానికి ఏమి కొన్ని జీల్చుకుంటున్నారు తండ్రి ఎదుటి తండ్రి అవుందేవా నాలో కూడా ఉంది తండ్రి అనేక విషయాల్లో తండ్రి నమ్మకం ఏంటేవా లెంగి ఏంటండ్రి అయ్యా శత్రు చోటు చేతి నమ్మకం ఏంటేవా శత్రువుకి విజయం విజయం ఇచ్చేసినటువంటి నా తిదే దేవా నా దేశం అయ్యా మనమిచ్చే కొడుకు నన్ను గ్రహించండి అయ్యా నీటి సూర్యుడు ప్రకాశిస్తుండగా అయ్యా లేచేపు అయ్యా నిలిపోతుండే అయ్యా సాయం చేయడం కాదు నాకు ఒప్పువాడు మన దేవతండగా నన్ను గ్రహించండి ఎంతైనా నమ్మకమైన దేవుడు దేవ నమ్మకండి ప్రేమించిన దేవుడు మొక్కడి ప్రేమ యొక్క సంపద అద్భుతించినట్టు అయ్యా నమకు ఎంతంటే మా జీవితాల్లో ఏది కూడా భనటువంటి స్థితి కంటే అయ్యా నా జీవితంలో తండ్రి అయ్యా నమకు ఎంతంటే మేము కొరత దేవా జీవించలేనటువంటి స్థితి క్షమించండి కృష్ణ అనుగ్రహించండి దేవ అయ్యా మీరు కమికొచ్చింది క్షమించండి కృపణనుగ్రహించండి అయ్యా మీకు సరి అయినటువంటి పాత్ర దేవ యజమాన వారు దగ్గర సాధనంగా ఉంటారు అయ్యా నాయకులు కృష్ణ ఇక్కడ చేరు వచ్చినటువంటి ప్రతి బిడ్డల జీవితాలకే మీ కొన్ని నవ్వుతండి వారి పిలుపుని బట్టి వారి ఏర్పాటుని బట్టి మీ కొన్ని అయ్యా వారి కుటుంబాలు బట్టి వారి పెట్టి కట్టి మీ కొన్ని అవుతండి అయ్యా అక్కడ లేవన్నట్టు ఎందుకంటే నాకు జనాల్లో ఉన్న లేదు నాకు గురించి ఉంటారు దేవా అవును తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి అయ్యా నాకు ఏంటంటే నీ గురించి లేదు దేవాన్ని కొరకు నింబడేవారు ఐయా మేలు కూతుండేవాళ్ళు తండ్రి ఐక్రికుంటే ప్రేం ఐదు కాపు నమకుంటే గీత ఉన్న దినాలన్ ఐర్ తండ ఉన్నటువంటి దినాల కూడా తన్ మమ్మల్ని కుటుంబాలు కంటే వాళ్ళ జ్ఞాపకం తీసుకుంటు చూస్తున్నారు తండ్రి నీ కొనురాలు ఏ మంచి పనులు లేదు దేవా ఏ యోగ్యత లేదు అయ్యా వ్యాధి చూసినటువంటి లక్షల మందిలో చనిపోయినటువంటి ఏ లక్షల మందిలో ఏ మంచి పనులు లేని ఏ యోగ్యత లేని వారో అంటే అంటే కేవలం మీకు చుట్టూ కుప్పం పెట్టినాయి వాళ్ళకి జ్ఞాపకం తీసుకొచ్చి చూస్తున్నారు నీ కొనలు రంగిల్ గంటలు ఎంతమందితో అయ్యా నమ్మకం ఏంటంటే వారి దొరకాలని అయ్యా నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఏం గెలిగించాలి దర్శించండి ఇంకో మనం తెలుగుతుంది దేవా మరణ శైలి మీద ఉన్నటువంటి వారిని దర్శించండి దేవ ఆత్మకార్యం జరుగుతుంది అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా దర్శించండి ఇక్కడ నమ్మకేంటి మనం ప్రార్థిస్తున్నాయి అయ్యా బరకుల మీద ఉత్తుకోటానికి అయా మీద బయట ఎవరు నిశించుకోవటం నాకు ఇష్టం లేదు నాకు నన్ను ఎంత ప్రార్థిస్తున్నాం అంటే అయ్యా ఈ యొక్క లాక్డౌన్ లో ఈ యొక్క వ్యాధి ద్వారా అంటే ఉద్యోగాలు కోల్పోయి లేవా నమకు ఏంటంటే లేక ప్రేంగులు ఏంటంటే ఏ పంచాయితానికి కూడా నమకు ఏంటంటే ఏ అవకాశం లేక ప్రేంగులు వింటండి ఎవరు పిలవక నమకు ఏంటంటే ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవ ప్రేంగులు ఏంటంటే పరిస్థితి కార్మికులు జ్ఞాపకం తీసుకుంటున్నా ప్రెంగులకి ఇంతగా నమ్మకం ఏంటంటే మురికి వారిలో ఉన్నటువంటి వారు ఏంటి జ్ఞాపకం చేసుకుంటున్నారు అయ్యా కడుగేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రెంగులకి అయ్యాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గేదెల జ్ఞాపకం చేసుకుంటున్నా ఫ్రెండ్లకి ఇంతరాజనాథుల డిక్ లేని వారు తెరవరాం విట్లాంటి ఆచి అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యాచు పట్టుకుంటుండగా అయ్యా ఎవరు కూడా ఆహారం లేకుండా సహాయం చేయాలి అంటే ఎవరు ఆహారం లేకుండా మీకు సాయంతి దేవ మీరు గొప్ప దేవుడు దేవ ప్రేమించిన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమ అయ్యా మాయల్లో మీరు చెప్తున్నప్పుడు కొన్ని పెట్టి జ్ఞాపకం తీసుకోమని కానీ ప్రేమలు అయితే అంటే దేవ ద్వారా శరణం దేవా బంధకాల ద్వారా తండ్రి అయ్యా శరణార్థులు దిక్నిగా పరిస్థితుల్లో ఉండగా అయ్యాన్ని జ్ఞాపకం తీసుకున్న ఇత పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లల్ని దేవా స్త్రీలు ప్రతిని జ్ఞాపకం తెలుసుకుంటున్నారు తండ్రి అయ్యాక రూపంలో అనుకరించండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే మా దేశంలో ఈ దినం వరకు మీరు అనుభవించినటువంటి సమాధానం చేశానికి ఎన్నిక గుణాలు అయా నాయకులకి జ్ఞానం అనుగ్రహించండి అధికారులకి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి అయా ఇరుగుపరు దేశాలతో ఉన్నటువంటి వైరాల్ని తొలగించకుండా అయా ఇద్దరు రూపం తలచకుండా సహాయం అయ్యా నమ్మకమైన తండ్రి మీ ఇప్పుడు నన్ను ఫ్రెండ్స్ అని మీద ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ రాజా తండ్రి ఆరాధన చేసి ప్రార్థనలు చేసుకుంటాం దేవ ఇప్పుడు నమక్రెండ్స్ అండి సహాయం చేయండి ప్రేమరాజా మీ వాక్యానికి మీ నామానికి మీ యొక్క ప్రసిద్ధమైనటువంటి శుభార్తకు ఏకంగా ఉన్నటువంటి ఆ యాభై వ్యక్తులు దేవా దురాత్మలు శక్తుల్ని నమ్మకమైన దేవా సముదాయాల్ని సమస్తల్ని మీ నామంలో క్రీస్తు వారు ప్రశుద్ధమైన మమ్మల్ని తండ్రి తగ్గిస్తూ దేవా వారిని తండ్రి మీరు అధికారం కలిసి ఇంకా చదువు రకాల కలిగి తెస్తుండగా అయ్యా నమ్మకం అయిన తండ్రి రక్షించబడే వారుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా మిమ్మల్ని ఎరిగేవారుగా ఉండడానికి సహాయం చేయండి రెండు గింజండగా మనం కలిసి కొన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి నా దేశంలో రక్షణ ఉద్యోగాన్ని అనేకమైనటువంటి మిషనరీలని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాయకుడు నమ్మకం అయిన తండ్రి దేవా సేవకులు తండ్రి ప్రచారకులు తండ్రి విజ్ఞాపన చేసేవారు అయ్యా బోధకులు లేకుండా తండ్రి సారంగా తండ్రి చేయండి తండ్రి అనేక మంది తండ్రి ఇంతవరకు తండ్రి యొక్క ప్రేమను యొక్క శిలువ కార్యాన్ని ఎరగకునే ఉన్నారు తండ్రి అయ్యాకృప్తి సాయం చేయండి అయ్యా మాకు మార్గాలు జరుగు మనం ప్రార్థిస్తున్నావు తండ్రి ద్వారా జరుగుతున్నటువంటి పరిచయండి తండ్రి ద్వారా పంపిస్తుండగా అయ్యా నమ్మకం ఏంటంటే అనేకులు తండ్రి చదివిన వచ్చిన హృదయాలను మీరు కాకండి అనుగ్రహించండి మహిళలకి అయ్యా తండ్రి అయ్యా ఆ యొక్క కొంచెం తండ్రి ఆ హాకు మార్గం తండ్రి కొంచెం ప్రయాసులతో కూడినగా ఉండిగా అయ్యాకు అనుగ్రహించండి మీ యొక్క మీ వైపు చూస్తున్నావు తండ్రి సహాయం కుప్పను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రయోగి రాజా మహిళలిగిన తండ్రి స్వామిలో దేవ మమ్మ తిన్నటువంటి దేవ నమ్మకం తండ్రి వారి దృష్టిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి బలహీనతల్లో ఉండగా సాయం చేయండి హరిరామ్ గారిపై మీ కొన్ననాలు తండ్రి దేవాల సాయం తనతో పాటు హాస్పిటల్ పెళ్లి ఉండగా కూర్చున్నాను అనుగ్రహించండి ఆశ అందించండి మీ కార్యం జరిగించండి మీ ఏం కలిగారు అజాత్మయం కలిగిందంటే ప్రజల అభిమానం జ్ఞాపకం తీసుకుంటే వా నమ్మకం ఏంటంటే ఇంకేదో నిమ్మ ఉందని అన్నారట అదే గొప్పను అనుకరించింది పరిపూర్ణమైన ఆరోగ్యం వినామంటే అయ్యాజాశ్వర్ గురించి నీకు ఆదాన్ని కొట్టుకుంటుండగా సాధించేయండి పరిపూర్ణమైనటువంటి కృపను దేవాదయం అనుగ్రహించుకుంటారు నా కృష్ణ రవికి అన్ని కార్యానికి అన్ని అయ్యా వారి రక్షణ కొరత నీ వైపు చూస్తుండగా సహాయం చేయండి ప్రేంగులకన్ రాజాములు శాతం గారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి తండ్రి అయ్యా విక్టోరియా మా హస్బెండ్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా సహాయం చేయండి జ్ఞాపకం చేసుకుంటుండగా దుఃఖను గురించండి ప్రేంగులకన్ రాజా వెంకటేశ్వర రై గారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఇచ్చిన స్వస్థతికి నీకునాలు నెగటివ్ గా మార్చినారు దేవా నీకు కొందనాలు అయ్యా నమ్మకా ఇంట్లో తండ్రి హేష్ ప్రభు ఈ కార్యం చేసిందని ఆ మనిషి గ్రహించండి తండ్రి తద్వారా తన కుటుంబం తన చుట్టాలు అనేకలు రక్షించబట్టడానికి సహాయం చేయండి ప్రజా హృదయాలతో మాట్లాడేది ఏది తండ్రి మీరు దేవ పను లాంటి హృదయాలను పగలగొట్టేదేవి తండ్రి అయ్యా మీ కృపుణులను గ్రహించడం ప్రాజాంగళన్ తండ్రి సంగంలో నీ వైపు చూస్తున్నాను తండ్రి రైతులు ఎత్తుకుండగా అయ్యాను గ్రహించింది తండ్రి అయ్యా మోసిపోయినటువంటి రైతులు అయ్యా లేని స్థితిలో ఉన్నారు అయ్యా ప్లేస్ కూడా లేని స్థితి అయ్యాలుగా కొడుకుని అనుగ్రహించండి అయ్యా మీ యొక్క దయా మీ యొక్క మంచి అయ్యా మీరు ఒక ప్రతి వివరిస్తానికి అయ్యా సాయం చేయమని కొడుకుని అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం పెంకడికి అదే విధంగా అమ్ములు మీ చేతులు కోపించుకుంటూ నమ్మకం అయిందే ఒక వారం మా రక్షికుడు మా ప్రభుత్వం చూప్రీస్తూ వారు పరిశుభమైన ప్రతి మాలని పరిశుద్ధ పరిశుధ్ర పరిశుద్ధ జీవం కలిగి ఉన్నాయి జీవాధిపత్యం చేశాయి అని నామాని కొందరు స్థితిలో స్తోత్రాలు ఇదిగోనైనా ప్రభా ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభావిని పాత్ర చేరిన కొంతసేపు అయినా ప్రభాన్ని ఆరాధిస్తాన్ని ప్రభావం నేర్పరచుకున్న విధానాన్ని బట్టి కొందరు స్థితిలో తండ్రి ఇదిగోనైనా చెప్పకుండా వాక్యాన్ని బట్టి మీకు పొందున్నారు ప్రభా ఇదిగో ఆయన మరి నిద్రా వ్యవస్థలోంచి విడిపోమన్నావు ప్రభా చాలని చెప్తున్నావు తండ్రి అయ్యా ఈ రోజుల్లో ప్రభా మరిన్ని సమీపించి ఉన్నది తండ్రి అయ్యా అప్పుడు ప్రభా నిన్ను అప్పగించబోయేటప్పుడు ప్రభా అయా నిద్ర వ్యవస్థలో ఉన్నా అయ్యా మళ్లీ మీరు తిరిగి రాన సమయంలో కూడా సంఘాలు నిద్ర వ్యవస్థలో ఉన్నాయి తండ్రి అయ్యా ఆ చేశారు తండ్రి ప్రభా అలాంటి జీవితం నుంచి మనం దూరపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా నిద్ర వ్యవస్థలో నుంచి ప్రభా అనేక మందిని లేవనెత్తాను తండ్రి అయ్యా ముఖ్యంగా మతపరి కీవితం నుంచి అయ్యా అయా అనేక మందిని చేస్తున్నాను తండ్రి అయ్యా కృప్త జ్ఞాపకం చేసుకుని రాజాని కొందరు తెలుస్తున్నారు ప్రభా ముఖ్యంగా ఆయన అయ్యాటి కాలం సమీపించి ఉండగా తండ్రి అయా అనేకమైన సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి అయ్యా మీరు కృప్త జ్ఞాపకం ప్రతి ఒక్క ప్రభా అయ్యా ప్రభా ఆ ప్రయాసం ప్రభా మేము పడుతుండగా నడిపించండి దేవా అయ్యా నిశిత్తు ఏదో ఎందుకు జరిగించండి ప్రభా ప్రభా స్వార్థ ఎక్కడెక్కడికైతే అందించాలో ప్రభా ఏ ప్రాంతానికి అయితే స్వార్థ అందించబడట్లేదు ఏ ప్రాంతానికి ప్రభా సేవకులు వెళ్లలేకపోతున్నారో తండ్రి ఆ సేవ ఆ ప్రాంతాలకు ప్రభా నీ బిడ్డలైన వారిని అమరస్తుల్ని సేవకుల్ని పంపించండి తండ్రి అని కొందరు సూత్ర స్తోత్ర అయ్యా ప్రభా ఎదుగు నాయన ప్రభా అనేకులకి ప్రభాని సత్యమైనటువంటి స్వార్థను చెప్పడానికి ప్రభా అయా మీరు నడిపించండి దేవా అయ్యా ఆ విధంగా ప్రభా తర్ఫీమని నీ కొందనాలు సూత్ర సూత్రాలు మీరు లేవనెత్తనదేవా నీ కొందనాలు ప్రభా ఇదిగోనైనా మా దేశంలో ముఖ్యంగా ప్రభా అనేక మంది ప్రభా యవనస్థితి ఉన్న అయా ఈ యవన బిడ్డలు సొత్తుగా మీరు మార్చుకుని దేవా అయా ఈ లోక వ్యసనాల్లో ఈ లోక ప్రభా ఈ లోక వ్యసనాల్లో ఈ లోకంలో పడిపోకుండా అయా ఈ లోక చిల్లర వాటిల్లో దురదకుండా ఆయన అయా నీ వైపు త్రిప్తి తిరిగి ప్రభా అయా నీ వైపు తట్టుకుని ప్రభా అీ వైపులు చూసి ప్రభా అ వాళ్ళ రక్షణ మార్గాన్ని ప్రభా గ్రహించి ప్రభా తద్వారా అనేవి తిరిగి ప్రభా వారి వారి ప్రభావాన్ని స్వార్థం ప్రకటించేవారు లాగా ముఖ్యంగా మీరు లేపమని ప్రార్థన చేసినంత తండ్రి ఇదిగొనైనా అనేక మంది ప్రభా ఇదిగొనైనా కరోనా వ్యాధితో బాధపడుతుండగా అయ్యా ఇది ప్రభా అ మీరు ఆగ్నే ఇవ్వంది అయ్యా ప్రభా మీరు ప్రభా చెప్పండి ప్రభావి తెగుళ్ళు కాని ప్రభా ఈ కొత్త కొత్త వైరస్లు జబ్బులు ఏమీ కూడా రాలేదు ప్రభా అం చేసుకుండి అయ్యా అయ్యా నీ బిడ్లైన వారు ఉన్నారు తండ్రి అయ్యా వారిని బట్టి అయినా ప్రభా కొంతకాలం నేను దూరపరచండి ప్రభా ఎవరెవరికైతే ప్రభావిర్ణ సత్యంలో లేరో ప్రభా సగం సత్యం సగం అసత్యంలో ఉన్నారో వారి ప్రభా అభా వారికి కూడా ఒక అవకాశాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా వారు ప్రభా సర్వ సత్యంలోకి ప్రవేశించినట్లు సర్వ సత్యాన్ని ప్రభావ వాళ్ళు ప్రభా అయాన్ని బిడ్డలైన వారికి ఒక అవకాశాన్ని ప్రభా అనేకులు అన్యులు ప్రభా నిన్న ఎరగని వారు నా తండ్రి అయ్యాని వారు నా తండ్రి అయ్యా ఇప్పుడు వరకు ఎన్నో మాటలు విన్నా విని వినట్టు వారి జీవితం ప్రభా అం ఇవ్వట్లేదు ప్రభా అని కూడా మీరు నాండి వారిని కూడా రక్షించమని ప్రార్థన చేసినాము తండ్రి కొందరు సూత్ర సూత్రాలు తండ్రి ఎదుగునైనా ఇప్పుడు తండ్రి ఏ ప్రాంతాలకు అయితే చెప్పడానికి అని వెళ్ళాము ఇప్పటివరకు ఏ ప్రాంతానికి బిడ్డలైన వారిని అయితే పంపించారో ఆ వెళ్ళిన ప్రతి చోట ప్రభావిన ప్రకటించిన ప్రతి చోట ప్రభా అలపరితంగా మీరు మార్చం తండ్రి అయ్యా కొంతమంది నన్ను మీరు లేవనెత్తారు చూపుతున్నారు ప్రభామైతే ప్రభా మరొకసారి ప్రభా స్వార్థ అందరి గ్రామాలకి వెళ్లాలని ఆశపొడుతుండగా అయ్యా నీ చిత్తం ఏమైంటి జరిగించని తండ్రి అయ్యా ఆ ప్రాంతాలను చూపించండి తండ్రి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొ లేకుండా తండ్రి మీరు సహాయంగా ఇచ్చేయండి తండ్రి ఎవరికి వాక్యం చెప్పాలో వాళ్ళు మీరు ఏర్పరచండి తండ్రిని పొందనారు ప్రభా విన్న ప్రతి మాటను ప్రభా వారి హృదయాల్లో దాచిపెట్టుకుని ప్రభావి ఫలవర్తిగా మార్చే విధంగా ప్రభా మీ కృపణను గ్రహించండి మీరు సహాయంగా ఇచ్చేయండి మీరు తోడుగా ఉండండి తండ్రిని ప్రభా ఇదిగో నాయన ఎవరెవరైతే ప్రభావ ఇదిగో ఆయన అభిరామ్ గారి గురించి ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి ఆయన మీరు కృతజ్ఞాపకం చేసుకుంటారు రవి గారి గురించి ప్రార్థన చేయొచ్చున్నాం ఆయన కృతజ్ఞాపకం చేసుకుని తండ్రి అట్లాగే ఆయన వెంకట సుబ్బయ్య గారి గురించి ప్రార్థన చేయొచ్చున్నాం అయ్యా వీరికి ప్రభా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి తండ్రి అయ్యా నీ వైపు తిరుపుకుండి తండ్రి నీ కొందనాలు చూస్తున్నారు మీరు ఆకర్షించండి తండ్రి నీ కొందనాలు అయ్యా వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నీకున్నారు ప్రభా అయ్యా అయ్యా నీకున్నారు తండ్రి ఎదుగునైనా విక్టోరియా గారి భర్త గురించి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయచ్చున్నా యశపదం గారి కుటుంబం గురించి ప్రార్థన చేయొచ్చున్నాం అయ్యా ఆ కుటుంబాలకు ఆదరణకర్తగా మీరుండ్రి అయ్యా వారు చేస్తున్నటువంటి సేవలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభావి ముందుకు వెళ్లే విధంగా ప్రభావికు చూపించిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎదుగునైనా ఇద్దరు జాస్ ఇద్దరు జాస్వాళ్ళను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి చూపించండి తండ్రి అయ్యా వారిద్దరికి ప్రభావ ఇంకా సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా నీ కొందనాలు సుతులు స్తోత్రాలు ప్రభావిడ్రి కురులో కాచే తండ్రి అదిగో చిన్న జాషువాకి ఆపరేషన్ జరగడానికి డబ్బులు మీరు సమకూర్చారు మీ కొందనాలు ఆపరేషన్ కూడా మీరు శుభ్రంగా చేశారని మీరు సూచిస్తున్నాం తండ్రి ఇంకెప్పటికీ ఇంకెన్నటికీ ప్రభావ ప్రభా బాధ మళ్లీ కలగకోకుండా ప్రభా మీ క్రూప్ చూపించండి మీరు సహాయం దేండి అట్లాగే పెద్ద రోజు అశ్వాని గురించి కూడా ప్రార్థన చేస్తుండగా వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత మీరు మనస్పర్ధలు లేకుండా ఈ స్వార్థ పరిచేది ప్రభా ఇంకా ముందుకు వెళ్లడానికి అయ్యా మీరు చూపించండి తండ్రి నీ కొందనాలు అయ్యా తొంభై ఆరు రోజుల ప్రభా మీ సహాయకులుగా నడిపించారు తండ్రి నీ తండ్రి అయ్యా నీ చెప్పమైతే ఈ సేవని ప్రభావి కొంచెం ముందుకు జరిపించండి తండ్రి నీ కొందనాలు ప్రభా ప్రభా ఈ తొంభై ఆరు రోజుల ప్రభా భాగ్యాన్ని ఈ గ్రూప్ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రభా అన్ని మాటలు మీరు నేర్చుకోవడానికి అయ్యా కొంత తరఫీ అవ్వడానికి ప్రభా మా జీవితాన్ని సరిచేసుకోడానికి ముఖ్యంగా ప్రభా మీరు మంచి అవకాశాన్ని ఇచ్చారు అందుబట్టి కొంతనాలు సుద్ర సూత్రాలు ప్రభా అన్ని జరిగించండి తండ్రి ముఖ్యంగా ప్రభా పరిచర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఈ పరిచర్లోకి అనేక వారు వచ్చి ప్రభా తెలుసుకుని అయా నేర్చుకొని బయటికి వెళ్లి ప్రభా స్వార్థం ప్రకటించే విధంగా ప్రభా మీ తీర్చిదిద్దామని అయా ఈ మన రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలంగా ఇచ్చేమని సేనాములు అడిగే ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మూట్లో పెట్టాను సార్ చేస్తాను చేస్తాను మహాగరుడైన దేవా స్తోత్రాలు చలి ఇంతవరకు మీరు మా ప్రభుత్వం మా ప్రార్థనలు ఆలోచించారు మమ్మల్ని కాచి కాపాడారు ఇంకో దయనీయమైన పరిస్థితులు మా బ్రతుకులు అన్నగారిపోవలసి ఉండగా మీ ఉన్నతమైన ప్రేమ జాలి దయ కలిక చూపున మా కొరకు మీరు దిగువచ్చి మమ్మల్ని పరామర్శించి మా కొరకు యజ్ఞం చేసి ప్రాణము పనులు పెట్టి మా తండ్రి ఈ ప్రశస్తమైన విలువైన రక్తం మా కోసం దార వేసి మమ్మల్ని కరుణించారు రక్షించారు ఈ లోకంలో ప్రభుత్వా మా తండ్రి దేనికైనా వెలకట్టవచ్చాము కానీ మీరు చేసిన గొప్ప త్యాగములకు మీరు ఇచ్చిన విలక్షణకు మేము వెలకట్లేము ఏమి ఇవ్వలేము తండ్రి మా జీవకాలం మెల్లమా తండ్రి మేము నామ కొరకు మీ పాదాలు ఉండి పరిచయం చేయడం మిమ్మల్ని స్థితించి ఆరాధించడం తప్ప మేము ఏమి చేయలేము అలా చేయు భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాడు తండ్రి అయ్యా మా ప్రభు ఏ మాత్రం ఎనికి లేని వాళ్ళు అయ్యా ఏ మాత్రం ఇప్పుడు అర్హుడును కాను అయోగ్యుడిని గొప్ప గొప్ప పాత్రుడును అని జ్ఞాపం చేసుకున్నారు ఈ స్థితిలో నిర్మించారు వస్తువు లేకుండా బ్రతికిస్తున్నారు కావలసిన సమయానికి మీరు అద్భుతమైన మీద మా తండ్రి ప్రజల్ని ప్రేరేపించి అనుగ్రహిస్తూ ఉన్నారు మా తండ్రి నా ప్రభావ మీరు మాకు అన్ని ఇస్తున్నప్పుడు ఎంత నమ్మకంగానే కొరకు పని చేయాలి మా తండ్రి ప్రభప కొన్నిసార్లు మేము చేయవలసినంతగా మేము చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాం అయా బాధపడుతున్నాం మమ్మల్ని క్షమించండి నా ఆయన కృప అందుకే మా తండ్రి వందనాలు నిద్రావస్థలో ఉంది ప్రభావ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సంఘటనలు సంభవాలను బట్టి మాత్రం చెలించక ఏదో మేము మాకు తెలిసింది చేసుకొని పోతూ ప్రభా భ్రమలో నేను ఏదో చేసేస్తున్నాను ప్రభుని ప్రభు కోసం నేనేదో ఉద్ధరించేస్తున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాను ఆ అనుభవాలను క్షమించండి ఆ చీకటి అనుభవాలను ఆ నిద్రావస్థలో నుంచి ఆ చచ్చిన స్థితిలో నుంచి నన్ను నా కుటుంబం సంఘమును అయా పైకి లేవనెత్తమని ప్రాధపడుతున్నాను తండ్రి నా ప్రభా పరిస్థితులకు భయపడి దావుకుంటున్నాను ప్రజలు మా ప్రభు నా తండ్రి నశించిపోతానికి సిద్ధంగా ఉన్నారు చచ్చిపోతూ ఉన్నారు రక్షణ లేక నరకానికి పోతున్నారు అయ్యా మా ప్రాణ ప్రాణాలను కాపాడుకోవడం కోసం మా ప్రాణాలను మరొక రక్షించుకోవడం దక్కించుకోవడం కోసం నా తండ్రి మేము జాగ్రత్త పడుతుండగా ఆత్మల కొరకు మాత్రం వలే అంతగా ఆలోచించలేకపోతున్నాం మీ ప్రాణము పోయినా పర్వాలేదు వాళ్ళు రక్షణ పొందితే చాలు అనే ధ్యేయంతో మీరు పనిచేశారు దానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తూ ఉన్నాం మమ్మల్ని బంధించండి నాయన మా కుటుంబాలను ప్రాణాలను మా తండ్రి నువ్వు లెక్కించకుండా కొరకు పరిగెత్తడానికి పరితప్పించడానికి పనిచేయడానికి ప్రజలను ఒకరొక రక్షణలో నడిపించడానికి ప్రకటించడానికి ప్రార్థించటానికి నన్ను ప్రేరేపించు నాకు సహాయం చేయండి కనిక నుంచి ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు అనా ప్రభుత్వానికి వంద నాలుగు స్తోత్రాలు చక్కని ప్రియులను సహోదరుల్ని ప్రార్థనా బృందాన్ని ప్రోత్సహించేటువంటి ప్రియులను మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వంద స్తోత్రాలు ఆయన ఇవరకు చేసిన ప్రార్థనలను బట్టి మీకు వంద నాలుగు మీరు నిద్రపోయి నిద్రావస్థలో ఏం జరుగుతుందో అర్థం కాక నష్టపోయారు కష్టపడుతూ వచ్చారు ఇటు మీదే మేము ఈనాడు సమాజాలను సంఘాలు సేవకులు అందరి పరిస్థితి అలాగే మాక్సిమం ఉంది ఆయన అందరూ మేల్కొని మీలాగా భారం కలిగి ప్రార్థన సేవ జరిగించుంటే ఈ రోజు భారతదేశం ఎప్పుడూ రక్షణ పొందేదే రక్షణ పొందలేదు అంటే చేయవలసినంత చేరైపోతున్నారు ఎందుకు చేరైపోతున్నదంటే వారు నిర్ధావస్థలో ఉన్నారని అర్థమవుతుంది వర్ణించండి మహాప్రభు మేము మేల్కొని మేము ప్రభావం నిద్రపోతున్న వారిని నిర్ధావస్థలో కడుతున్న వారిని మేల్కొల్పడానికి సహాయం చేయండి నన్ను వాడుకోండి మమ్మల్ని వాడుకోండి ప్రభావ కొంతనాలు స్తోత్రాలు మీకే స్థుతి మహిమ కనుక ప్రభావం ఎప్పటిపటికి చెందులుగాక మీకే స్థుతి మా ప్రపన్న ఆరాధనలు చందును కాక నాయన మా స్థుతులు మా ఆరాధనలు ఎప్పటికీ మీకే మీకే మీకే ప్రభావి స్తోత్రం నాయన అయ్యా అవి తప్ప మరి ఏమి లేవు మా దగ్గర ఏమి సహాయం ఇచ్చేయండి దేవిధంగా ప్రపణండి మరి ప్రస్తుత పరిస్థితులు కరోనా విజృంభిస్తుంది హైదరాబాద్ మళ్ళా లాక్డౌన్ అంటున్నారు మా ప్రభు చాలా మంది చొచ్చిపోతున్నారు ఇంకా మా ప్రభు రోగలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి ఆ భారతదేశ పరిస్థితి ఏమవుతుందో అని విశ్లేషకులు ఆందోళనలో ఉన్నారు ఏదేమైనా మా తండ్రి మీ మీరొక్క మాట చలివిస్తే సమస్తం నార్మల్ అయిపోతాయి ప్రభు మీ కార్యం నా దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి మా ప్రజలను రక్షించండి మా ప్రజలను విడిపించండి మీ వైపు తేలి చూడడానికి సహాయం చేయండి రక్షణ పొందినట్లు కృపస్తించండి మరపరచండి మహిమగంత ప్రభావాలు మీకే నాయన అయానికి వందనాలు పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మా ప్రభుత్వండి ప్రభా పొలిటీషియన్స్ డాక్టర్స్ నర్సులను మా ప్రభా పారామెడికల్ స్టాఫ్ను బట్టి మీకు వంద స్తోత్రం నాయనా దేవిధంగా ప్రభుత్వం వచ్చిన కరువును కష్టాలను బట్టి ఆ తెగుడు బట్టి ఆ మిడతలను బట్టి ప్రార్థన చేస్తున్నాం మొస్తం మీరు కంట్రోల్ చేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి అయ్యా విద్యుత్ ఉద్యోగులకు ఉద్యోగాలు తెచ్చేయండి చాలా మంది ఇప్పుడు మా ప్రభావం ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు లేక పనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పోషణకు కూడా కనిక నుంచి సహాయం చేయండి ప్రభుత్వ ప్రభుత్తించి ఆదరించి ఆస్వాదించి బలపరచ నడిపించమని మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం కదండి నా దేవ నా యజమానుడ కార్యక్రమం తండ్రి నీకు స్తోత్రాలు అందు అని సహాయం చేయండి రైతులు జ్ఞాపకం చేసుకోండి పయ్యా వారికి ఆలోచన సముద్రీని వర్షాలు దయచేయండి పంటకి పెట్టుబడి దయచేయండి మంచి పంట ప్రతిఫలం దయచేయండి ప్రకృతి లేకుండా సహాయం ఇచ్చేయండి సముద్రీని ఆహారం దేశ ప్రజలకు పౌష్టికాహారం ప్రజలకు ప్రసాదించండి సంస్థలో మా పస్తులు ఉంటూ మాకు ఇబ్బందులు పడుతూ పని లేక ఏవో మాకు కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు కొన్ని కోట్ల మంది ప్రభు భారతదేశంలో అయ్యా పస్తులుంటూ సంస్ సమస్యలో బతుకుతున్నారు కనికరించి వాళ్ళందరినీ మా ప్రభుణత్వాన్ని మీరు ఓదార్చండి బలపరచండి ఆహారం వసతి వస్తువును ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాను కృప ఈ దినాలలో ప్రభు మీరు రాక సమీపం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మా పనిని మేము వేగవంతం చేయడానికి సహాయం చేయండి ప్రభు అని పొందారు అయ్యా మా ప్రభు మా ప్రియులకు ఇచ్చిన మా బాసు గారికి మా ప్రభు చంద్రశేఖర్ గారికి సార్ ఆలోచనలు బట్టి నా తండ్రి మా ప్రభుత్వకరంగా ప్రభుత్వ తండ్రి వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి మెలిసి వెళ్ళడానికి కృప చూపించండి ప్రభు అది ప్రభావ ప్రజలను తాగడానికి ఫలవ్రతంగా ఉండడానికి రక్షణ పొందడానికి మీ కృప చూపించమని ప్రాధ్యపడుతున్నాను మహిళ పొందించి ఆస్వాదించి బాధపరచమని ప్రార్థన చేస్తూ అయ్యా నా ప్రభు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు మా పిల్లలు మా ప్రభా పిల్లలు మా ప్రభుత్వం చిన్న జాషువ పెద్ద జాషువాని బట్టి వందున్నారు కృష్టిని బట్టి వందున్నారు రఘు కథను బట్టి నా గ్రామం బట్టి మా ప్రభు అందుకు అందుకే సభ్య గారి జీవితం చేసిన తన బట్టి మా ప్రభు అన్ని ఆ రిజల్ట్ నిర్ల జ్ఞాపకం చేసుకోండి మా ప్రభుత్వాన్ని పెద్దలాజు గారిని చిట్బాబు గారిని మా ప్రభుత్వ సాగుకులు వారిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి అక్కర్లు తీర్చండి ఆది సహాయం చేయండి మరి దూరంగా అటవీ ప్రాంతంలో ట్రైబల్ మధ్య పనిచేస్తూ అంకిత భావంతో ఏ పెద్దమైన ప్రతిఫలాలను ఫెసిలిటీస్ చూసుకోకుండా వెళ్లి వాళ్ళ మధ్య నిలిచి పనిచేస్తున్నటువంటి సేవకులను బట్టి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పోషణను బట్టి ప్రాప్తం చేస్తూ సహాయం చేయండి ప్రభుత్వం చూపించేది ప్రభుత్వాన్ని నా తండ్రి వారు అక్కడ తీర్చండి ఆదరించండి మీ ఒక్క సాగుడు ఈ దినాల్లో పస్తూ ఉండడానికి వీళ్ళే కనకరించేలా మీరు వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాను ప్రభుత్వం చూపించిన నడిపించి పొందండి ప్రభావానికి పొందున్నారు ఆదరించండి ఆస్వాదించి బలపరచండి ప్రభుత్వ స్తోత్రాలు ఆయన కనకరించండి ఆయన అదేవిధంగా మా ప్రభు మదేవన తండ్రి మా ప్రియులు చాలా తండ్రి చేతులు సాధి సహాయం చేస్తున్నారు ఇలా పంచుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయి మరి మా ప్రభావ మా ప్రియులు ఎవరైతే మా ప్రభుత్వ తండ్రి ముందు మా ప్రభావం ముందుకు వచ్చి మా ప్రభాపర్ తండ్రి సహకరిస్తూ సహాయం చేస్తూ వచ్చారు వారిని మీరు వారి చేతులు మీరు బలపరచండి వారి మా ప్రభుత్వం వారికి కలిగినట్లుగా సహాయం చేయండి ఆయుష్ను ఆరోగ్యము ఆశీర్వాదము మా ప్రభుత్వ మా ప్రభావ ప్రియులకు ప్రసాదించమని దేవుడు నా తండ్రి కొందన్నారు మా ప్రభా మా మా ప్రభా ప్రియులు తెలుసు ఎవరు ఏం చేశారు ఎంత చేశారు చేశారు మా ప్రభాప వారికి ఎలా కావాల్సిన రావాల్సిన ఆశీర్వాదం రెట్టింపు వారికి అనుగ్రహించమని ప్రాధపడుతున్నాను కుటుంబం చూపించండి ఆయన వందని ప్రార్థన చేస్తున్నాం కురబం చూపించండి మా ప్రభుత్వానికి వంద స్తోత్రాలు ఆయన టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును జ్ఞాపకం చేసుకోనండి మరి మా ప్రభుత్వ ఈ లెపర్సీ కాలనీలో ఒక మీటింగ్ కోసం మేము అందరం ఆలోచన ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయం చేయండి కురఫం చూపించండి అది ఎప్పుడు మా ప్రభుత్వ ఏ విధంగా ఎలాగ ఎవరెవరు మా ప్రభుత్వం పార్టిసిపేట్ చేసి కండక్ట్ చేయాలో మా ప్రభుత్వ మరి మీరే ఆలోచన ఇచ్చి నడిపించి మహిమ కొంతమంది ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం చూపించండి ప్రభుత్వ కావాల్సిన వనరులు సమకూర్చండి సహాయం చేయండి అదేవిధంగా ప్రభుత్వ ఇంతవరకు ఎక్కడికైతే వెళ్లి ఏ ప్రాంతాల్లో సేవ జరిగిస్తూ స్వాత వచ్చామో ఆ ప్రాంతాల్లో మీ ఆత్మ కార్యము మీ మాటను పాటించచ్చాము కార్యం జరిగించండి అవసరం మా ప్రభుత్వ మరి వెళుతున్న దినాల్లో ప్రపడి కొంత ముందుకు వెళ్లి నీ స్వార్థను ప్రకటించాం ఆ స్వార్థ వారి హృదయాలు వారి జీవితాలు కుటుంబాలు ఫలవర్దలున్నట్టు సహాయం చేయండి రక్షించి నడిపించి మా వారు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడను గాక ఏ సు మేము అనుభవించాము అది మరొవలేనిదని వారు గుర్తించి అర్థం చేసుకుని వారి ప్రార్థన ప్రారంభించి అయ్యా రోమాలో కట్టబడినట్టుగా సంఘము బలమైన సంఘం ఆ ప్రాంతాలు నార్త్ లో గాక సహాయం ఇచ్చేయండి వారి ద్వారా నిశ్చితమైతే ఆ ప్రాంతాలకు మేము వెళ్ళడానికి అక్కడ సేవ జరిగిన స్టానికి అతండి తండ్రి మాకు సహాయం ఇచ్చే పరిచయలు మేము కూడా పాలు పొందుకు మాకు కూడా ద్వారా తెరమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు మరి ఒరిసా వాళ్ళకి సహాయం చేసినప్పుడు వారి ద్వారా మరి ఒరిసాలో ఒక ద్వారా కొంతమంది సావుకులు అక్కడ మా ప్రభు ఉన్నారని మేము వారు పిలుస్తున్నారు మా ప్రభుత్వ తండ్రి అక్కడికి వెళ్లడానికి చూపించారు ఆ తండ్రి ప్రభుత్వ తండ్రి మేము ఈ పరిస్థితులన్నీ చక్కబెట్టిన తర్వాత మేము విజిట్ చేసి మా ప్రభు ఆ సేవకులను ప్రాంతంలో సేవను మేము ఇంకా నువ్వు ప్రభుత్వం చేయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు చూపించి ఆదరించి మా పొందండి ప్రభా నీకు వంద అయ్యా అదే ఇప్పుడు అటువంటి ప్రాంతాల్లో మేము ప్రవచించేటువంటి ప్రాంతాల్లో బలమైన పరిచర్ జరగడానికి సహాయం చేయండి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఇంకా బలమైన పరిచర్ జరించడానికి కామారెడ్డి ప్రాంతంలో అప్పుడు బాగా సేవ చేసిన సేవకులను ఒకరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా పరిచర్లను దీవించండి నానాటికి వృద్ధి చేయండి వారు అక్కడ నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయండి రోభు చూపించండి ప్రభావ మీ వైపు చూస్తూ మా ప్రభావం తీర్చుకుంటే నీ పనులను బలంగా ముందుకు సాగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మరడిమిల్లి ప్రాంతం కొరకు అయామ ప్రభుత్వ మరి దోరణ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తుంది నలమల్ల ఫారెస్ట్ మరి అయామ ప్రభుత్వ భద్రచేడు వీళ్ళ ప్రభుత్వం పెట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఇంకా మా ప్రభావం మరి చాలా మంది పిలుస్తున్నారు కానీ ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు మరి పరిస్థితులన్నీ త్వరగా త్వరలో చక్కబడి నేను ధైర్యంగా వెళ్ళి నీ స్వార్థను ప్రకటించడానికి గాను మీ కార్యం జరిగించమని మమ్మల్ని నడిపించమని అక్కడ వారి మా ప్రభా ప్రాంతాలని ప్రజలను సిద్ధపరచమని వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు మీరు మా ద్వారా అక్కడ జరిగించమని ప్రార్థన చేసిన సహాయం చేయండి మహిమాగాంధ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నిశ్చితమైతే మా ప్రభుత్వ తండ్రి మరి కలిసి మేము ప్రార్థించడానికి మాకు సమయం అనుగ్రహించి మీరు పాలు భాగ్యం ప్రసాదిస్తాను నమ్ముతూ ఏ సునాములో ప్రార్థన చేసి అడుగు పెట్టుకుంటున్నాము తండ్రి సరే పరిశుద్ధ వన్ ఇస్రాయల్ దేవ మీకు మదనాలను అయినా మహోన్నతండ్రి మీకేస్తూ కలుస్తలనైనా ప్రభావితమంతా మీ యొక్క సాయం చేసి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంతవరకు మీరు మాకు సాయకరం ఉన్నందుకు మీకు ఎంతో మదనాలనే సయ మీ యొక్క తను మన స్వరం మా మంచిగా పరిచినారు బట్టి మీకు ఎంతో మననాలు ప్రభావ ఈ యొక్క సమాప్తి చివరి బాగా ఏమో చేస్తాం ప్రభా చివరి అంచనా ఏ క్షణంలో యుగం ముగిస్తుందో తెలియదు ప్రభావ ప్రతి క్షణం మెలకువగా ఉండమని మీరు హెచ్చరించినారు ముఖ్యంగా తండ్రి అవును ప్రభావ అతయి సుమారు ఇరవై ఐదో తండ్రి మీరు చూపిస్తున్నారు తండ్రి గురించి బుద్ధి గల గురించి వారు అందరూ కుడికి నిద్రించినారు ప్రభావ మీరు టైంకి కాబట్టి తను మళ్ళీ ప్రతి ఒక్కరు నిద్రపోతూనే ఉన్నాడు తండ్రి అన్ని బుద్ధి గల వారు మేలుకున్నారు ప్రభా ఇక స్వరం విని మేము హరితిగా మేల్కొనిలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం బుద్ధి జ్ఞానం సర్వ సంపద మీలోనే గుప్తం ఈ ప్రోగా మీరే మాకు అనుగ్రహించమంటూ ప్రార్థిస్తున్నాం ఇక మేము చూచలాగానే వాక్యంలోని సత్య అనుగ్రహించాలా ప్రభు అటువంటి ఆత్మీయ నేత్రం మాకు అనుగ్రహించమని అందిస్తున్నాం ప్రభు వాటిని ఎట్లు స్వీకరించాలని మీరే మాకు మార్గం దించండి ప్రభావంతో మీరు అనుగ్రహిస్తే అది సరైన విధానంగా ఉంటుంది తండ్రి కాబట్టి ప్రభు మేము ప్రతిక్షణం నెలకొండాలి ప్రభావ దివారాతలను మీకు వాక్యంలో ధ్యానిస్తూ నెలకొండాలని సహాయపడండి తండ్రి ప్రార్థన జీవితంలో బలపరచండి ప్రభు విశేషమైన అద్భుత రీతిగా సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం అవును ఆన్లైన్ సేవ ఆఫ్ లైన్ సేవ అన్ని విధాలుగా ముందుకు వెళ్లాల ప్రభావ గొప్ప సేవకులను లేవలెత్తండి వ్యవస్థలను లేవలెత్తా మనకు ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ మినిస్టర్స్ లేవలెత్త మనకు ప్రార్థిస్తున్నాం చర్చెస్ నుంచి ప్రభావ చేస్తాను మరి ఇప్పుడు టెక్నాలజీ నుండి ఎవరికి చేసుకుంటారా సాయపడే ప్రజలకు దయచేయండి అయినా వ్యవహారస్తులకి మీరైతే మరి వాళ్ళని ఆశ్రయించి మనకు ప్రార్థిస్తాం వారి భవిష్యత్తులో వారి చదువులలో వారి ఉద్యోగాలు వాళ్ళ కెరియర్స్ మీరే వాళ్ళని ఆశ్రయించండి ప్రభుత్వ ప్రతి ఒక్కరిని సాక్షులు వెల్ల పెట్టుకోవడం మనకి ఆర్థిస్తున్నాం తండ్రి ప్రతి అనారోగ్యాన్ని కొట్టి మేమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభుత్వ మాస్టర్స్ అందరూ ఐక్యత కలిగి ప్రతి అనారోగ్యం తర్మలే అవును ప్రభావ మనుషులు విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే ప్రభావ ప్రతి చీకటి అంధకార దురాత్మ మంత్రశక్తులు మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ప్రభావ అటువంటి ఐక్యతమైన ప్రార్థనలు అనుగ్రహించే మనకు ఆర్థిస్తాం ఈ రోజు ప్రభావ వ్యతిరేసం తొలగించే మనం ఆర్థిస్తాం తమ్మది ఆ యొక్క తర్మని డివిజన్ తొలగించే మనకు ఆర్థిస్తాం తండ్రి ఏక ఆత్మను అనుగ్రహించి మనం ఏక మనుషులు అనుగ్రహించి మనం ఆర్థిస్తున్నాం తండ్రి మేము నేల్కొని ప్రభావం మీ యొక్క తర్మది ఆ యొక్క మళ్ళీ విశ్వాసాన్ని పొందుకొని ముందుకు పోలాగ సహాయపడండి తండ్రి మీ తట్టు చూస్తే మేము సూర్యకు మేము పోలాగిన సహాయపడండి ప్రభావ ఇలా మా పనులు మేము త్వరగా ముగించుకోవాలి ప్రభావం ప్రభావ మీరు అప్పగించిన ప్రతి పని తిమ్మల్ని ఆ యొక్క నమ్మకంగా మేము ముగించుకోవాలని సాగించుకోవాలనే సహాయపడండి తండ్రి సో తల్లి మళ్ళీ ఎవరికి బలంగా ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం ఏం కమ్మ క్రిస్తా ఆ యొక్క రవి గురించి ప్రార్థిస్తున్నాం అవును ఇప్పుడు ఒక ఆ బిడ్డలందరినీ మీకు ఒక సాక్షి పెట్టుకోండి క్యాషువ బిడ్డల గురించి మేము ప్రార్థిస్తాం ఆ బిడ్డ నిద్రని స్వస్థపరచండి అయినా గొప్ప సేవకుల లేవని తండ్రి తండ్రి మా కాలంలో మరి చోడలో మా కళ్ళారని మరి వైవపరచాలి అప్పుడు వారి సేవ చేయకండి వారి గ్రహం గురించి ప్రార్థిస్తాం ఆ బ్లడ్ ముట్టండి స్వస్థపరచండి షుగర్ నార్మల్ సిండి అయితే బ్లడ్ మన బ్రెయిన్ లో ఉన్నాయి బ్లడ్ క్లాట్స్ తొలగించండి తండ్రి స్వస్థత గురించి మనం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి మీ స్తోత్రాలైన అనేక మంది ఉంటుండే కాబట్టి స్వామి గాని స్వస్థతరిచండి వైరస్ బాధితులకి విడుదల కల్పించండి త్వరగా విడుదల పొందినైనా ఈ యహోవర్ణం కలిగిన వాళ్ళందరూ గ్రహించిన మీరే ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం స్వచ్ఛతలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దాన్ని నోటబుల్ సైన్స్ మరి విశేషమైన స్వసతలు జరగాల మా కాలంలో నేను చూడాల ప్రభావ మా దేశంలో అటువంటి స్వచ్చతలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కూతురు క్రింది కావాల ప్రభావ విశ్వార్థం సేవలో ప్రభావ మనుషులకి అటువంటి సేవకులను లేవనెత్తి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రదర్శనందరినీ ఆచరించండి నాయన ప్రత్యేక కుటుంబాలను ఆచరించండి వాళ్ళ చుట్టూ కంచి పెట్టండి ప్రభావ ఇక వైరస్ ఏవాడి ముఖానికి లేదు ప్రభావ మీరు మాకు ఎప్పుడూ ఆజ్ఞాప్ర వాగ్దానం చేసినట్టండి ఇది చీకట్లో నడిచే తెగులు అన్నారు చీకటిలో సంచరించే పేరులు అన్నారు కాబట్టి చీకటి జీవితం నుంచి పని మళ్ళీ మమ్మల్ని అందరినీ కాబట్టి తండ్రి దానికి ఎటువంటి అధికారం లేదు మీద ఎందుకంటే మీరు మమ్మల్ని కోలుకున్నారు మేము మీ సొత్తు ప్రభావ కాబట్టి ఈ విషయాలను మేము అనేక చూపించి అనుభవ చేయపడమని ప్రార్థిస్తున్నాం ఇది అనంతం మీ యొక్క శాంశేఖర్ అడిగించండి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావ అయితే ఈమెయిల్ డేటాబేసెస్ కంప్లీట్ అయ్యేట్టుండగా ప్రభావ మీ యొక్క నెక్స్ట్ డేటాబేసెస్ అనుగ్రహించండి తండ్రి అయితే తన ఎంత మందికి వెళ్ళాలో అది మీ యొక్క ప్రేరేపణ తండ్రి అది మీరే ఆ మూడు దయచేయమని ప్రార్థిస్తున్నాం అడిషనల్ డేటా బేసిస్ మాకు గురించి అవును ప్రభుత్వ వారమంతా పనిలో మేము మీ యొక్క పరిశుద్ధ నడిపి దయచేయండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీరే మహిమ ఏసుక్రీస్ పరిశుద్ధ రాముందా ప్రార్థించిన తండ్రి మన ప్రభు అయిన ఏసుక్రీస్ ఒక సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలం తోడైండు అనుగాక అమ్మాయి